con no, no. వేదై సాంగపదక్రమోపనిషదై సా ధ్యానవస్థితద్గతే ననస పశ్యం యోగిన విదురాయ తస్మ కృష్ణాయ వాసువాయ దీనందోపకరాయ య నమో నమ శ్రృతిస్మృతిపురాణ ఆలయం కరుణాయం నమాగవత్పాదం శంకరంకర ఓం సహనావతు సహనో భునక్తు సహవీర్యం కరవహై తేజస్వినధీతమస్ మావిషావై శా తిష్ా తిశా తపోభిక్షీణ పాపా శాన్ వీతరాగిణ ముముక్షూణపేక్ష ఆత్మబోధో విధీయ సత్యం జగద్భా శుక్తికారజతం యథన్న జ్ఞాయతే బ్రహ్మ సర్వాధిష్టానద్వయ ప్రకాశోర్క్యోయ శైత్యమోష్ణత స్వభావ సచ్చిదానందలతన రజ్జు సర్పవదాత్మానం జీవో జ్ఞాయం వహేత్ నాహం జీవ పరాత్ేత్ నిర్భయోత్ రజ్జు సర్పవత్ ఆత్మానం జీవం జ్ఞాన రజ్జు సర్పవతు భయం వహేత్ నాహం జీవ అహం జీవ నా పరాత్మత్ నిర్భయ భవే చనిపోయిన తరువాత మనం ఏమవుతాము ఈ ప్రశ్న అందరికీ ఉత్సాహాన్ని కలిగిస్తూ ఉంటుంది అంటే ఈ ప్రశ్నకు సమాధానాన్ని తెలుసుకోవాలని అందరూ ఉత్సాహంతో ఉంటారు కుతూహలంగా ఉంటారు చనిపోయిన తర్వాత మనం ఏమవుతాము అది అలా పక్కన పెడితే చావకముందే మనం ఏం కావాలి మనకు ఏం కావాలి ఈ ప్రశ్న మాత్రం కాస్త వివేకం ఉన్న వాళ్ళకు పుడుతుందే కాని మనసు ఉన్న ప్రతి ఒక్కరికి పుడుతుందని చెప్పడానికి అవకాశం లేదు చచ్చిపోయిన తర్వాత ఏమవుతామనేటువంటిది సాధారణమైనటువంటి ఆలోచన అందరికీ కలిగేది ఈ ప్రశ్న కానీ చనిపోకముందు మనం ఏం కావాలి మనకేం కావాలి అనేటువంటి ఆలోచన రావడానికి మనిషికి వివేకం అవసరం ఈ ప్రశ్న వివేకవంతులకి పుడుతుంది ఇది పుట్టడం అంటూ జరిగితే మాత్రం ఎంతో విజ్ఞానాన్ని మనిషికి అందిస్తూ మనసును ఉత్తేజపరుస్తూ పోద్ది ప్రస్తుతం అంటే ఈరోజు ఏమీ లేనివాడు ఎవరూ లేకుండా బ్రతికేవాడు బిచ్చగాడు అని మనందరికీ తెలుసు మన బిచ్చగాడు అంటాం ఎందుకంటే వాడికి ఏమీ లేదు వాడిని చూడ్డానికి ఎవరూ లేరు అందువల్ల వాడిని బిక్షగాడు అంటాం కానీ రేపు అంటే భవిష్యత్తులో ఒకనాడు ఏమీ లేకుండా పోయేవాడిని ఎవరూ లేకుండా పోయేవాడిని ఏమని పిలవాలి మీ దగ్గర ఏమన్నా పదం ఉంది ఈరోజు ఏమీ లేనివాడు ఎవరు లేనివాడు బిక్షగాడు రేపు భవిష్యత్తులో అందరూ ఎవరు లేకుండా పోయేవాళ్ళే ఏమీ లేకుండా పోయి మిగిలేవాళ్ళు ఈ ప్రపంచం ఏమనాలి వాళ్ళని ఏమో తెలిసో తెలియకో అందరం ఆ వైపే అడుగులేస్తూ ఉన్నామని నేను అనుకుంటూ ఉన్నా లేనిటువంటి చోటుకి ఏది మిగిలినటువంటి చోటికి చేరడానికి ప్రతి ఒక్కరూ ఈరోజు నడక సాగిస్తూ ఉన్నాం కాకపోతే కొందరు మెల్లగా నడుస్తూ ఉన్నారు కొందరు పరుగులు పెడుతూ ఉన్నారు అక్కడికి కానీ మనం మన ప్రయాణం అక్కడికి అనే విషయం కనుక మనిషికి క్లియర్గా అర్థమైతే ఆ తర్వాత ఈ నడిచేవాళ్ళు నడక నాపేస్తారేమో ఆ పరుగులు తీసేటువంటి వాళ్ళు పరుగులు తీయలేక కూలబడతారేమో కూడా అంటే స్వామీజీ ఏదో ఒకనాడు చనిపోతాము అనేది ఎవరికి తెలియదని మీ ఉద్దేశమా అది ఎవరికి తెలియదంటారా అని మీరు ప్రశ్నించవచ్చు తెలియదని నేను ఎందుకు అనుకుంటాను ఇంత సామాన్యమైన విషయం అందరూ చనిపోతూ ఉంటే ఎవడో బతుకుతాడు కనుక జాతస్య మరణం ధృవం పుట్టిన ప్రతి చనిపోతాడు అనేటువంటిది తెలుసు కాబట్టి ఏదో ఒకనాడు మనిషి చనిపోతాడు అనేటువంటి విషయం కాదని నేను ఎందుకు అంటాను తెలియదని నేను ఎందుకు అంటాను కాకపోతే అర్థం కావడం లేదా అంటాను తెలియడం లేదు అనడం లేదు అర్థం కావడం లేదు అంటాను అంటే తెలియడం వేరు అర్థం కావడం వేరు శుభ్రంగాను రెండో ఆలోచన ఇక్కడ తెలియడం వేరు అర్థం కావడం వేరు తెలిసినంత మాత్రాన మనిషి పరివర్తన చెందడు అర్థమైన రోజు చెందుతాడు దేవుడు ఉన్నాడు అని తెలియంది ఎవరికి అసలు దేవుడు ఎలా ఉన్నాడో తెలిసిందేవారికి ఇంతే ప్రశ్న పడనంతవరకు అన్నీ బాగానే ఉంటాయి భగవంతుడని అందరం మాట్లాడచ్చు కాబట్టి అందరికీ భగవంతుడు తెలుసు కావాలనుకునే వాళ్ళందరికీ కానీ భగవంతుడు అంటే ఏమిటనే ప్రశ్న పడ్డప్పుడు తెలిసిన వాళ్ళు ఎందరో ఎంతమంది మిగులుతారు ఈ ప్రపంచాన్ని ఇప్పుడు ఆ అని నేను ఇక్కడ చెబుతున్నాను అనుకోండి దేశత కాలతహ వస్తుత అపరిచన ఆత్మ అని మీకు చెబుతున్నా ఇప్పుడు మీరు కూడా చెబుతారు ఆ డెఫినెషన్ మీకు తెలుసు మీకు వచ్చినటువంటి చిన్న పిల్లవాడు వాడి పక్కన మీరు కూర్చోబెట్టుకుంటే వాడు వింటాడు ఈ మాట వాడు ఐదో తరగతి చదువుకున్నాడు వాడు ఇప్పుడు ఇంటికి పోయిన తర్వాత రేపు ఉదయం నుంచి బళ్ళో ఆత్మ అనంతం అంటాడు వాడు మాట్లాడిన మాట ఆ వాక్యం తప్ప రైటా దేశతా కాలతహా వస్తుతహా అపరిచన్నహా అని అనుకోండి తెలుగు గల ఈ రోజు ఐక్యూ బాగుంది గనక ఉపయోగపడకపోయినా ఇప్పుడు ఏమంటారు మీరు దాన్ని ఆత్మ అనంతము అని నేను అంటున్నా ఆత్మ అనంతము అని ఆ పిల్లవాడు అంటాడు ఆడుకుంటూ పిల్లలతో కలిసి రేపు మీకంతా నేను బోధిస్తానంటాడు చూసిపోయి ఇమిటేటివ్ ఇన్స్టెంట్ ఇన్స్టింట్ అనుకరణ సహజాతం పిల్లల్లో ఇమిటేషన్ ఉంటుంది కాబట్టి ఇక్కడి నుంచి చూసి పోలుతాడు గనక రేపు ఉదయాన్న పిల్లలందరినీ కూర్చొని పెట్టుకొని వీడు బోధిస్తున్నట్టుగా మొదలు పెడతాడు ఆత్మానంతం అంటాడు ఎవడన్నా తింటే బా ఇంత సత్యం వీడికి తెలిసిపోయిందా పిల్లన్నారు ఈ ట్రూత్ చిన్న విషయం కాదే ఇది మహామహా మేధస్సు కలిగిన వాళ్ళని కదిపేసేటువంటి కుదిపేసేటువంటి సత్యం ఈ చిన్నపిల్లవాడికి ఎట్లా అర్థమైంది అని అనుకుంటాం అవునా వాడికి తెలుసా కానీ వాడు చెప్పింది తప్పు అని మీరు ఆత్మ అనంతం తప్పు మీరు నేను చెప్పిన అదే వాడు చెప్పిన అదే వాడికి వాడు చెప్పింది కరెక్టే కానీ వాడికి అర్థం కాలేదు వాడికి తెలుసు అర్థం కాలేదు మాకు అర్థమైంది దట్ ఈస్ ద డిఫరెన్స్ అర్థమైంది మీకు కాబట్టి ఏ ప్రపంచంలో అయితే మనం జీవిస్తున్నామో ఈ భయం అభయం జ్ఞాతశ్చేత నిర్భయోభవేత అక్కడ ఆగి ఉన్నాం ఏ ప్రపంచంలో అయితే మనం జీవిస్తున్నామో ఈ ప్రపంచం మనల్ని మృగేస్తూ ఉంది కాదా ఇది తెలియదు ఎవరికి ఎవరికి ఈ ప్రపంచం మనం మృంగుతూ ఉంది అనేది ఎవరికి తెలియదు మన తల్లిదండ్రులను మింగేసింది భార్యలను మింగింది భర్తల్ని మింగింది బంధువుల్ని మింగింది మిత్రుల్ని ఖాళీ చేసింది ఒక్కమ్మాయి అండి నాకు చచ్చిపోయింది ఒక్క అబ్బాయి అండి నాకు చచ్చిపోయాడు సరే ఎవరు చేశారు ఈ పని ఈ ప్రపంచమే మింగేస్తా ఉంది దానికి ఎంత కడుపునా తెలియదు ఇంతకాలం ఇంతమందిని మింగింది ఆ విధంగా ఉన్న ఒక్కరిని పోగొట్టుకున్నప్పుడు లేదా మనకు ప్రాణతుల్యమైనటువంటి వ్యక్తులను పోగొట్టుకున్నప్పుడు తండ్రిని పోగొట్టుకున్నప్పుడు తల్లిని పోగొట్టుకున్నప్పుడు భర్తని భార్యని బిడ్డని పోగొట్టుకున్నప్పుడు ఏ వ్యక్తి అయినా అసలు ఇంక నేను బ్రతకను నేను బ్రతకలేను నేను జీవించలేను నేను చచ్చిపోతాను ఈ వ్యక్తి లేకుండా నేను బ్రతకలేను నిజమే ఆ సమయానికి అలాగే ఉంటుంది పరిస్థితి ఆ తర్వాత మళ్ళీ ఏ ప్రపంచం నాకు ప్రాణతుల్యమైన వ్యక్తిని మింగేసిందో ఆ ప్రపంచం వైపు పరుగులు తీయడానికే మనం అలవాటు పడతాం అర్థం అవుతా ఉంది అనర్థాల వైపు పరుగులెత్తుతూ ఉన్నంతకాలం మనిషికి పరమార్థం అర్థం కాదు ఇప్పుడు ఎన్ని శాస్త్రాలు చదివినా శాస్త్రాలు చదవడం వేరు ఆలయాలు తిరగడం వేరు ఆచార్యులను సేవించడం వేరు ధ్యానాలు చేయడం వేరు సత్యాన్ని గుర్తించడం వేరు ఇట్స్ నాట్ దట్ ఈజీ అనుకున్నంత తెలియక మాత్రం కానిక కాబట్టి ఏ ప్రపంచమైతే మనకేం తెలిసి ఇక చెప్పండి మన వాళ్ళు పోయినప్పుడేమో నేను బ్రతకడం ఎందుకు ఆ తర్వాత కాలంలో అన్నీ మర్చిపోయి మనం పరుగులు తీస్తున్నాం ఏ ఏమి సాధించాం ఇక్కడ జీవితమితం త్రుటివయ క్రీడా జీవితం ఇదం ఇదం జీవితం త్రుటివయ్య్రీడా ఉపనిషత్ ఉపనిషత్ వేదాంతసార జీవితం ఇదం త్రుటివయ్రుటి అంటే ఒక నిమిషం త్రుటివయ్య రెండు నిమిషాలు జీవితం ఇదం త్రుటివయ్య క్రీడా ఈ జీవితం ఏదైతే ఉందో మనిషి జీవితం మానవ జీవితం రెండు నిమిషాల ఆట త్రుటి ద్వయస్య క్రీడ రెండు నిమిషాల ఆట ఉపనిషత్తు చాలా భావగర్భితంగా మాట్లాడింది సామాన్యమైన విషయాలు ఉపనిషత్తు మాట్లాడదు ఉపనిషత్తు మాట్లాడే విషయం సాధారణంగా మనకు అనిపించినా దాని లోతుల్లోకి వెళితే కానీ అర్థం కాదు అదే ఉపనిషత్తు అంటే కనుక ద్వయస్య క్రీడ ద్వయం ఆ ద్వైతం రెండు అనేటువంటి దాన్ని అద్భుతంగా ఉపయోగించింది మూడు రోజులు ఆట అనడం విన్నారు మీరు కదా జీవితం మూడు రోజులు ఆట నాలుగు రోజులు ఆట అనడం కానీ ద్వయస్య క్రీడ ఈ ద్వైతం రెండు ఇంపార్టెంట్ ఉన్నదంతా అక్కడే ద్వయం ఏంటి ద్వయం జనడం మరణం పుట్టడం చావడం కళ్ళు తినవడం కళ్ళు ముయ్యడం అది రేపపాటు పుట్టుకతో కన్ను తీరుస్తాడు చావులో కన్ను మూస్తాడు అది రేపపాటంటే ద్వయస్య క్రీడ ఈ రెండింటి మధ్యన నేను నడుస్తా ఇది ద్వయం ఇది ద్వైతం భయ కారణం భయం జీవం భయం వహేత్ రజ్జు సర్పవత్ ఇదే భయం అంటే ద్వైతం రెండింటినీ చూపిస్తూ జననాన్ని మరణాన్ని రెండింటిని చూపిస్తూ రెండిటి మధ్య పరుగులెత్తిస్తూ బ్రతుకును దుర్భరంగా మార్చేటువంటి ద్వైత క్రీడ త్రుటి ద్వయస్య క్రీడ రెండు నిమిషాల యొక్క ఆట అర్థమవుతా ఉంది ఎవరిదైనా ఇంతే ఇట్లాగ జరిగిపోద్ది జీవితం ఇక్కడ భయాలు పుట్టుకొస్తున్నాయి ఈ ద్వైతంలో భయం ద్వితీయ భయం భవతి రెండవ వస్తువు ఎక్కడైతే ఉంటుందో అక్కడ భయం అజ్ఞానమే భయకారణం ద్వైతం అజ్ఞానం అజ్ఞాన జరితం అజ్ఞానం వలనే ద్వైతం కనపడతా ఉంది ఉండేది ఒకటైతే రెండుగా కనపడుతున్నాయి రజ్జు సర్పవత్ అక్కడ రెండు లేవు అసలు సర్పమే లేదు ఉన్నది రజ్జువే కనుక ఆత్మానం జీవం జ్ఞాత్వ రజ్జు సర్పవత భయం వహేది ఎప్పుడైతే నీవు ఆత్మ ఏదైతే ఉందో అనంతమైంది అది జీవుడు పరిమితుణ్ణి పరిచ్ఛున్నుణ్ణి అని నీవు అనుకోవడం వల్ల రజ్జు సర్పవత్ ఎట్లాగైతే త్రాడలో పాము కనిపించిందో ఈ విధంగా బ్రహ్మంలో నువ్వు ఉన్నటువంటి ఆత్మలో జీవత్వాన్ని చూస్తూ ఉన్నావు గనక నీకు దుఃఖం ప్రాప్తిస్తూ ఇది ద్వైతం భయకారణం అర్థమవుతుంది ఇప్పుడు చీకటిని చూస్తే ఎవరికైనా భయమే చీకటిలో పోవాలంటే కష్టపడతారు ఎవరన్నా భయపడతారు ఎందుకని చీకట్లో నీకు ఏది కనిపించదు చీకట్లో నీకు ఏది అర్థం కాదు చీకటిలో ఏది కనిపించదు చీకటిలో ఏదో నీకు అర్థం కాదు నీకు అర్థం కాదు అంటే ఏమిటి అర్థం కాలేది అజ్ఞానం అందువల్ల భయపడుతున్నాం చీకటిని చూసి చీకట్లో నీకేం తెలిసి రావడం లేదు కనుక ఏమి తెలియనటువంటి చోట అజ్ఞానం ఎక్కడైతే ఉంటుందో అక్కడే నీకు భయం కలుగుతుంది కాబట్టి అజ్ఞానం భయకారణం భయకారణం ఎలాగో రజ్జు సర్పవత్ ఆత్మానం జీవం రజ్జు సర్పవత్ భయం వహేత్ భయం కలుగుతుంది కాబట్టి ఉన్నటువంటిది రజ్జువే రజ్జువుని నువ్వు చూచినప్పుడు నీకేం బాధ లేదు కానీ ఆ రజ్జువులో ఎప్పుడైతే సర్పాన్ని చూచావు ఇది కల్పించావు కల్పితావు వాస్తవానికి లేదు అక్కడ అక్కడ త్రాడు త్రాడులో నువ్వు పాపం చూచావు రజ్జు సర్పవత్ ఆత్మ జీవం జ్ఞాత్వ ఎప్పుడైతే ఆత్మానం ఆత్మని జీవం నేను పరిమితమైనటువంటి జీవుణ్ణి పుట్టేవాణ్ణి చచ్చేవాడిని మర్త్యోహం అనేటువంటి భావనతో నువ్వు చొప్పించి కల్పించి అర్థం చేసుకుంటూ ఉన్నావో భయం వహేత్ కనుక రజ్జువును చూస్తే నీకు భయం లేదు రజ్జువులో సర్పాన్ని చూడడం వల్ల అది భయకారణమైంది ఆత్మ అభయ అభయం నీకు అభయహేతు ని ఆత్మలో జీవత్వాన్ని నువ్వు చొప్పించడం చేత ఇది భయకారణమైంది క్లియర్ కనుక అక్కడ నీకు కావలసింది ఏమిటి ఎందుకని నువ్వు రజ్జువులో సర్పాన్ని చూచావు ఆ జ్ఞానం జ్ఞానం లేదు రజ్జు జ్ఞానం ఇది రజ్జువు అనేటువంటి జ్ఞానం నీకు లేకపోవడం వల్ల సర్పమనేటువంటి మిథ్యాజ్ఞానం నీకు ఏర్పడింది కాబట్టి నేనే అహం ఆత్మ పరాత్మ ఇది నేను కేవలం ఆత్మనే కానీ రెండవది కాదు అనేటువంటి జ్ఞానం లేకపోవడం చేత నేను జీవుణ్యము అని అనిపిస్తూ ఉంది కాబట్టి ఆత్మలో జీవుణ్ణి చొప్పించడం చేత కల్పించడం చేత సర్వ భయాలు సర్వ దుఃఖాలకి కారణమవుతా ఉంది సో అజ్ఞానం ఇస్తే రుట్ కాస్ ఇప్పుడు బాగా అర్థమవుతుంది కదా నీకు ఇది జీవత్వం ఇది జీవత్వం నీవు ఆత్మస్వరూపమే కానీ జీవత్వం తద్వత్ జీవత్వం బ్రహ్మణీ తద్వత్ జీవత్వం ఆ తద్వత్ జీవత్వం బ్రహ్మణి తద్వత్ జీవత్వం సదాసుబ్రహ్మేంద్రస్వామి గారు తద్వత్ జీవత్వం ఎక్కడ బ్రహ్మణి ఉండేది బ్రహ్మమే సత్యం జ్ఞానం అనంతం కాబట్టి ఉండేది సచ్చిదానంద స్వరూప నువ్వు ఆత్మ ఇందులో జీవుడనేటువంటిది కల్పన నువ్వు కల్పించినటువంటిది వాస్తవంగా లేదు తద్వత్ యద్వత్వత్ రజతమయత్వం సుక్తౌద్వత్ యద్వత్ శుక్తౌ రజతమయత్వం తద్వత్ జీవత్వం బ్రహ్మణి వత్ రజతమయత్వం రజ్జౌద్వత్ ఫణిదేహత్వం తద్వత్ జీవత్వం బ్రహ్మణి తద్వత్ జీవత్వం సుక్తవు ముత్యపు చిప్పని చూసినప్పుడు అది వెండిలా కనిపించింది వాస్తవానికి అక్కడ ఉండేది ముత్యపు చెప్పే గాని వెండి కనుక ఇది ముత్యపు చిప్ప ఉంటే వస్తు జ్ఞానం నాకు లేకపోవడం చేతి ఇది ముత్యపు చిప్ప అని ఇది వెండెమో అనుకుని నేను భ్రమిస్తూ ఉన్నా సుక్త యద్వత్ రజతమయత్వం యద్వత్ సుక్తో రజతమయత్వం తద్వత్ జీవం బ్రహ్మణి తద్వత్ జీవత్వం బ్రహ్మణివత్ రజతమయత్వం రజత్ ఫణిదేహత్వం తద్వత్ జీవత్వం కాబట్టి ముత్తిపు చెప్పుని వెండి అని ఎట్లాగైతే భేమించామో ఆ తర్వాత వచ్చే సమస్యలకంతా అదే కారణమైంది ఇదే ఈ అధ్యాసే కారణమైంది ఈ ఆరోపించిన లక్షణమే తర్వాత కారణమైంది అన్నిటికీ కబట అక్కడ రజ్జు ఉంది కాని దాంట్లో నేను సర్పాన్ని చూచాను ఇది ఆరోపం ఉన్నటువంటి సత్యవస్తువు ఏదో అది తెలియకపోగా అసత్య వస్తువుని దాంట్లో ఆరోపించాను గనక ఆ తర్వాత నేను భయపడ్డా బాధపడ్డా ఒకవేళ ఫిట్స్ వచ్చి పడిపోయినా లేదు భయంతో ప్రాణమైపోయినా దానికంతటికే కారణం ఏమిటి అని ఆలోచన చేస్తే నేను కల్పించినటువంటి ఆ మిథ్యా సర్పమే కానీ అక్కడ ఇంక వస్తువు నన్ను భయపెట్టేది ఏది లేదు కనుక భయపెట్టింది ఏదైనా ఉంటే అది కేవలం అజ్ఞానమేవా అజ్ఞానం తప్ప ఇంకేమీ లేదు అక్కడ ఉన్న వస్తువుకు సంబంధించినటువంటి జ్ఞానం నాకు లేకపోవడమే అజ్ఞానము ఇప్పుడు చెప్పండి సమస్య సెన్స్ ఇగ్నరెన్స్ ఈజ్ ద ప్రాబ్లం ది మీన్స్ ఈజ్ టు రిమూవ్ దిస్ ఇగ్నోరెన్స్ అంతే ఇంకేమి లేదు Nothing eliminates ignorance except knowledge. Jeevatvam is the product of ignorance and gets destroyed in the wake of knowledge, in the light of knowledge. Jeevatvam is the product of ignorance and gets destroyed in the wake of knowledge, in the light of knowledge. అజ్ఞానం పోతుంది అజ్ఞాని జనితమైనటువంటి జీవత్వం పోతుంది నేనే ఆత్మ అనేటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కలుగుతుంది కదా ఇది జ్ఞానం ప్రకాశైక స్వరూపం కదా ఇప్పుడు దాన్ని వివరిస్తూ పోతున్నా నెక్స్ట్ శ్లోక ఆత్మావభాసేక బుద్ధ్యాదీనీంద్రియాణ్యూ दीपो దీపదివత్ స్వాత్మాైర్నావ్య భాష్య భాక సంబంధ ఆత్మా అవభాసయతి ఏక बुद्धिया इंद्रिया अर्थ आत्मा बुद्धियादी इंद्रिया अवभाषय आत्मा अवभाषयती आमा एक, सय的, आत्मा, सय的, एक, आत्मा, एक, हा, एक हा आत्मा आत्मा एक అపి బుద్ధి సన్స్ సం. ఆత్మా అవభాసయతి బుద్ధింద్రియాణ బుద్ధింద్రియాణ సన్ ఆత్మా అవభాసయతి ఏకా అవభాసయతి ఏక అవభాసయతి ఏకధ అవభాసయతి కథం దీపహటాధివత్ ఎగ్జాంపుల్ కాబట్టి దీపం ఎట్లాగైతే వస్తువులను ప్రకాశింపజేస్తూ ఉందో ఘటాధివత్ కుండ మొదలైనటువంటి వాటిని ప్రకాశింపజేస్తూ ఉందో దీపహటాధివత్ కాబట్టి కుండ ఉంది చీకట్లో మనకు కనిపించదు కానీ దీపం తెచ్చుకున్నప్పుడు అక్కడ కుండ ఉంది తెలుస్తుంది కాబట్టి ఉన్న కుండని ఉన్నట్టుగా తెలియజేయడానికి అది ప్రకాశ ప్రకాశ ప్రకాశంలో ఉండాలి ఎందుకని కుండ తనంతా తాను ప్రకాశించలేదు తర్వాత చెప్తాను అందువల్ల దానిని ప్రకాశింపజేసేటువంటి ఒక లైట్ ఉండాలి ఆ వెలుతురులో కుండ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది వెలుతురు లేనప్పుడు మనకు తెలియదు ఉన్నట్టుగా అంత మాత్రం చేత లేకుండా పోలేదు కొండ ఉంది ఉన్నట్టు తెలియడం లేదు తెలియకపోవడానికి కారణం చీకటి ఎందుకంటే వెలుగులేదు కనుక అంతే దీపో ఘటాధిపతి అంతవరకు ఎగ్జాంపుల్ దృష్టాంతం స్వాత్మ జడై స్థైర్నాభాష్యతే సంధి స్వాత్మ ఆత్మ ఏకహా అదే ఆత్మ ఏదైతే ఉందో కుండ మొదలైనటువంటివన్నీ దీపం చేత ఏ విధంగా అయితే ప్రకాశింపబడుతూ ఉండాయో అట్లాగే ఆత్మ బుద్ధి మొదలైనటువంటి వాటిని బుద్ధి ఆదిని ఎట్సట్రా అంటే బుద్ధి మొదలైనవంటే ఏంటి అంతే అంతఃకరణ అంతే బుద్ధి మొదలైందే అని ఎక్కడైనా అన్నాడు అని అంటే అంతఃకరణ శ్రోత్రాదీని అన్నాడు అనుకోండి ఇంకా అక్కడి నుంచి బాహ్య అంతఃకరణ బాహ్యకరణాలు ఇంద్రియాలని అర్థం కనుక బుద్ధ్యాదీని మనసు బుద్ధి చిత్తం అహంకారం వీటిని ఇంద్రియాణి అపి కాబట్టి ఇంద్రియాలను కూడాను సెన్సార్గన్స్ అపి కూడా వీటిని వాటిని ఏక ఆత్మ అవభాసయ్యతి చక్కగా ప్రకాశింపజేస్తాం క్లియర్ క్లీన్గా అర్థం అవుతా ఉంది ఎలాగండి అంటే దీప ఘటాధిపత్ కుండా మొదలైనటువంటి వస్తువుల్ని దీపం ఎట్లాగైతే ప్రకాశింపజేస్తూ ఉందో అట్లాగే మన అంతఃకరణని అంతఃకరణాని బాహ్యకరణాని అంది ఇంద్రియాలు కదూ ఎందుకు దాన్ని అంతఃకరణం అంటున్నాము ఇవి బాహ్యకరణాలు కనుక అది అంతఃకరణం అన్నాం అంతే ఇంకే మనసు బుద్ధి చిత్త అహంకరణం కాబట్టి బాహ్యకరణాన్ని అంతఃకరణాని అపి ఆత్మ ఏక ఆత్మా ఏక ఏక రూప సన్ ఆత్మ అవభాసయతి ఏకదా అవభాసయతి ఒకే విధంగా అన్నిటినీ ప్రకాశింపజేస్తూ పోతూ ఉంది ఎట్లాగంటే దీపం ఘటాధిపత్ కుండమదైనటువంటి వాటిని దీపం ప్రకాశించినట్టు అంతేగాని స్వాత్మా ఈ ఆత్మే జడై స్థైర్ నావభాస్యతే జడై తై చూసుకోండి నా అవభాస్యతే జడై తైహి నవభాస్యతే అంటే తైహి అవి ఏవి జడై తైహి అంటే బుద్ధి మొదలైనటువంటివి అట్లాగే ఇంద్రియాలు మొదలైనటువంటివి కాబట్టి బాహ్యేంద్రియాలు అట్లాగే అంతఃకరణ ఈ రెండు ఏవైతే ఉన్నాయో తైహి వాటి చేత తృతీయ చేత చే ఓకే తైహి వాటి చేత అవి ఏమిటవి జడై ప్రకాశం లేనివి మీకు చెప్పాను ఉపనిషత్తుల్లో కానీ బ్రహ్మసూత్ర భాష్యంలో కానీ జడము అనేటువంటి పదం గనక ఎక్కడ వచ్చినా స్వప్రకాశం కానిది మరొక దాని మీద ఆధారపడి ప్రకాశించేటువంటిది ఇట్ షైన్స్ ఆఫ్టర్ అంతే మరొకదాన్ని ఆధారపడి ఒక దాని మీద ఆధారపడి ప్రకాశించేటువంటిది అంతేగాని తనకు తానుగా ప్రకాశం లేనటువంటిది అది జడమంటే తైహి ఆ బుద్ధి మొదలైనటువంటి అంతఃకరణ కానీ इंद्रिया मोदी का अभी जड़े स्वप्रकाश लेने जड़ पदार्थेत स्वात्भा अवभाष्यते ना, ना। इंद्रियाल बुद्धि आत्म प्रकाशिंपे काम प्रकाशिंपचे ले कथम दीपमू కుండ మొదలైన వాటిని ప్రకాశింపజేస్తుంది కానీ ఆ కుండ దీపాన్ని చేయలేదు క్లియర్ అర్థమైందే అంతే కాబట్టి ఏక రూప సన్ ఆత్మ ఒకే విధమైనటువంటి ఆత్మ ఏక అవభాసయతి ఆత్మ అవభాసయతి బుద్ధ్యాదీని ఇంద్రియాణి ఏకథ అవభాసయతి కథం దీప ఘటాదివత్ ఇది కాబట్టి బుద్ధ్యాది అంటే అంతఃకరణాలు ఇంద్రియాని అంటే బాహ్య ఇది భాస్య భాసక సంబంధం ఏంటిది భాష్య భాక సంబంధం ఏం లేదు ఇదిగో ఇవన్నీ నేర్చుకుంటూ పోవడమే తెలుసు మీకు మర్చిపోయారు కనుక భాష్యము ప్రకాశింపబడేది భాషక అంటే ప్రకాశింపచేసేది అంతే ఇంకే దీపము ఇప్పుడు చెప్పండి దీపం ఏంటి భాష్యమా భాషక ఏదోటి చెప్పేసి పర్లేదు భాకా భాసక దీపం సరేనా కుండా భాష్యం చేరు మైకు ఎందుకంటే వాటి ప్రకాశం లేదు గనక అంతే ప్రకాశం లేనివి భాష్యం ప్రకాశింపజేసింది అది ప్రకాశం గనక భాషకం అంతే ఇంతేమీ లేదు కాబట్టి భాష్య భాసక సంబంధి ాస్యం న్యాయం భాష్యం తాసక భాస్యం ఏదైతే ప్రకాశిస్తూ ఉందో ఉన్నట్లుగా తెలుస్తూ ఉందో అలా ప్రకాశింపబడేది దాన్ని ప్రకాశింపజేసేటువంటి వస్తువు మీద ఆధారపడింది అంతే యద్త్ భాస్యం తత్త్ భాషక అపేక్షం క్లియర్ ఇది భాష్య భాషక సంబంధం ఇప్పుడు నేను చెప్తాను చూడండి ఈ ప్రపంచం కనపడతా ఉంది మనకు కదా అవన్నీ కనపడుతూ ఉన్నాయి మీరందరూ ఉన్నట్టు తెలుస్తూ ఉన్నారు ఎందుకంటే మీరు వెలుగులో ఉన్నారు కనుక ఇప్పుడు నన్ను తీసుకున్నారు అనుకోండి నాకు మీరందరూ కనపడుతున్నారు అట్లే నీకు అందరు కనపడతారు నీకు అందరు కనపడతారు ప్రపంచమంతా కనపడుతుంది ప్రపంచంలో వస్తువులు ఉన్నాయి విషయాలు ఉన్నాయి శబ్దాలు ఉన్నాయి రూపాలు ఉన్నాయి అనేక ఉన్నాయి ఇవి ఏవైతే నీకు కనిపిస్తూ ఉన్నాయో తెలుస్తూ ఉన్నాయో అవి భాస్యాల భాసకాలా సింపుల్ బికాస్ ఇట్ ఇస్ నోన్ టు యూ దే ఆర్ ఆల్ నోన్ టు యూ నీకు అవి తెలుస్తూ ఉన్నాయి క్లియర్ కాబట్టి అవన్నీ కూడా భాష్యాలు ఈ ప్రపంచంలో ఏముంది శబ్దాదయ శబ్దాలున్నాయి రూపాలున్నాయి రసాలున్నాయి శబ్ద స్పర్శ రూప రసగంధాదులు ఉన్నాయి అంతకన్నా ఇంకేమి లేవు వీటిని మనం జ్ఞానేంద్రియాల ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం రూపాలని కళ ద్వారా తెలుసుకుంటున్నాం శబ్దాలని చెవుల ద్వారా వింటున్నాం వాసనని నువ్వు ముక్కు ద్వారా తెలుసుకుంటున్నావు రుచులు నాలుగు ద్వారా తెలుసుకుంటున్నావు స్పర్శని చర్మం ద్వారా తెలుసుకుంటున్నావు ఇటువంటి జ్ఞానేంద్రియాలని మన దగ్గర ఉన్నాయి కనుక ఈ జ్ఞానేంద్రియాలతో శబ్దాది విషయాలు తెలుసుకుంటూ సెన్స్ ఆర్గన్స్ మన దగ్గర ఉన్నాయి సెన్స్ ఆబ్జెక్ట్స్ అక్కడ ఉన్నాయి ప్రపంచం అంతా ఏమీ లేదు పాంచభౌతికం ప్రపంచం ఈ శబ్దాదులే ఈ ప్రపంచంలో ఉన్నాయి శబ్దాదయ భాష్యం క్లియర్ శబ్దాదయ ఇంద్రియాణి భాషక అంతే ఇ భా ఇప్పుడు చూడండి మళ్ళీ ఇంద్రియాణి భాష్యం నెక్స్ట్ మన భాష భాష్యం అది భాష్యం అహం వృత్తి అహం వృత్తి భాషక అహం వృత్తి భాష్యండి ఆ అహం స్వరూప చైతన్యం చైతన్యం ఆత్మ ఇప్పుడు అర్థమైంది ఎందుకని అంటే అహం వృత్తి బుద్ధి అని తెలుసుకుని అహం వృత్తి బుద్ధిలో అనేకం ఉంటాయి యుదం ఉంటాయి కానీ అహం వృత్తి ఒకటే వృత్తి కదా దుర్దృష్ణ వేక ఒకే వృత్తి ఆ వృత్తి ఇది నేను జీవనామకం ఇది జీవుడు అంటుండేది దాన్ని ప్రకాశింపజేసేది ఉంది ఎందుకని ఇది గాఢ నిద్రలో ఇది లేదు ఇది లేకపోయినా చైతన్యం ఉంది గనక ఇది కూడా భాస్యమే అహంవృత్తి భాస్యం అహంస్వరూపం చైతన్యం ఏదైతే ఉందో భాసకం ఎందువల్ల అది ఆత్మ భాసక భాస్వరూప భాస్వరూప ప్రకాశస్వరూపం ఆత్మ స్వయం ప్రకాశతే భారూప ఇది ఆత్మ స్వయం ప్రకాశతే తనకు తానుగా ప్రకాశిస్తా ఉంది రెండవ దాని మీద ఆధారపడి లేదు నీ అహం వృత్తి ఆత్మ మీద ఆధారపడింది నీ బుద్ధి అహవృత్తి మీద ఆధారపడింది నీ మనసు బుద్ధి మీద ఆధారపడింది నీ ఇంద్రియాలు మనసు మీద ఆధారపడి ఉన్నాయి శబ్దాది విషయాలు ఇంద్రియాల మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఆధారపడి ఉన్నాయి కనుక ఇవన్నీ భాష్యం ఇవన్నీ జడాలు కానీ వీటన్నిటిని ప్రకాశింపజేసేటువంటిది ఆత్మ స్వయం ప్రకాశతే భారూప అవభాసయతి భారూప అవభాసయతి ఏకహ ఏక అవభాసయతి ఆత్మ ఏకధ అవభాసయతి ఒకే విధంగా ప్రకాశింపజేస్తూ పోతూ ఉంది ఎలాగూ దీపో ఘటాధివత్ క్లియర్ ఇది ఇక్కడ ఇందువల్ల భాష్యం ఏదైతే ఉందో స్వయం జడత్వాత్ భాష్యం స్వయం జడత్వాత్ దానికి ప్రకాశ్యం లేదు గనక జడత్వాత్ దృశ్యత్వాత్ దృశ్యత్వాత్ కదా ఇప్పుడు చూడండి మనసు బుద్ధికి తెలుస్తుంది ఇంద్రియాలు మనసుకు తెలుస్తూ ఉన్నాయి శబ్దాది విషయాలు ఇంద్రియాలకు తెలుస్తూ ఉన్నాయి అహంవృత్తి నీకు తెలుస్తుంది అహంవృత్తి లేకపోయినా కూడా నువ్వు కాబట్టి ఇవన్నీ కూడా భాష్యం స్వయం జడత్వాత్ దృశ్యత్వాత్ అసలు జడమంటే దృశ్యం అంతే దృశ్యమైంది ఏదైనా జడమే జడమైంది ఏదైనా దృశ్యమే దృశ్యత్వాత్ ఇది ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే దీంట్లో భాష్య భాషక సంబంధ దీపం ఘటాధిపత్ కుండా మొదలైన వాటిని ప్రకాశింపజేస్తూ ఉంది అని అన్నారు కదా ప్రకాశింపజేస్తూ ఉంది కదా తమర్చోండి వాటిని ప్రకాశింపజేస్తుంది యజమాని ఇంటిని పోషిస్తూ ఉండాడు యజమాని ఇంటిని పోషిస్తూ ఉండాడు దీపం కొండ మొదలైన వాటిని ప్రకాశింపజేస్తాను ఈ రెండు ఒకటేనా ఇంటిని పోషించే యజమానికి నేను ఇంటిని పోషిస్తున్నాను అనేటువంటి కర్తృత్వం ఉందా లేదా తాను కర్త పోషించేటువంటి వాడు పోషణకర్త అనేది ఉందా లేదా ఆయన చేసే పని ఏమిటో కూడా ఆయనకు తెలుసా తెలీదా పోషణ కాబట్టి నేను పోషించేవాడిని పోషకకర్త నేను వీళ్ళని పోషిస్తున్నాను పోషించడం కర్మ నేను చేస్తున్నాను క్లియర్ కర్తృ కర్మ భేద అస్తి ఓకే దీప ఘటాధిపత్ అవభాసయతి దీపం కుండ మొదలైన వాటిని ప్రకాశింపజేస్తుంది దీనికి కర్తృత్వం ఉందా కర్మ ఉందా అంటున్నాను ఇది క్రిటికల్ పాయింట్ ప్రకాశింపజేస్తూ ఉంది నేను దీన్ని ప్రకాశింపచేస్తున్నాను అనేటువంటి కర్తృత్వం లేక కర్తృత్వ భావన దీపానికి ఉందని అడుగుతున్నా లేదు కదా ఆత్మకు కూడా లేదు అందుకోసం చెప్తున్నాను తను ప్రకాశిస్తుందే కానీ ఆత్మ ఉండడం చేత దేహం నడుస్తూ ఉంది ఆత్మ లేకపోతే ఇది శవంగా మారిపోతుంది మనకు తెలుసు కానీ ఆత్మ నేను ఉండడం వలన ఈ దేహం కదులుతుంది అనేటువంటి కర్తృత్వం మాత్రం ఆత్మకి లేదు అందువల్ల దీప ఘటాధిపతి బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ అర్థమవుతుంది దీప ఘటాధిపతి అదే కాకుండా అయ్యా నువ్వు టార్చిలైట్ వేశాడు అన్నాడు అనుకోండి డేంజర్ టార్చి లైట్ వేస్తే ఘటాధిపతి అన్నాడు అనుకోండి డేంజర్ ఎందుకనే తెలుసా టార్చి లైట్ వేసేటువంటి వాడు కర్త ఉన్నాడు నేను వేస్తున్నాను కర్తృత్వం కూడా ఉంది కర్మ జరుగుతుంది అక్కడ అట్ల కాదు దీపం ప్రకాశిస్తూ ఉంది నేను ప్రకాశిస్తున్నానని అనుకోవడం లేదు దీపం ప్రకాశిస్తూ ఉంది ఎందుకని ప్రకాశించకుండా ఉండలేదు దీపం ప్రకాశించకుండా ఉండలేదు స్వయం ప్రకాశత కాబట్టి తాను ప్రకాశిస్తూ ఉంది అంతేకాని సూర్య సర్వం ప్రకాశయతి ఆదిత్య సూర్యుడు అందరినీ ప్రకాశింపజేస్తున్నాడు నేను ఆయన ప్రకాశింపజేస్తున్నాను అని అనుకుంటాడా నాంతటా నేను ప్రకాశిస్తున్నా సెల్ఫ్ ల్యూబరస్ నా నేను ప్రకాశిస్తున్నానే కానీ నా ప్రకాశంలో ఎవరు ఏమనం చేసుకోండి ప్రకాశించేటువంటి స్వభావం నాది ప్రకాశక స్వరూప అంతేగాని నేను ప్రకాశిస్తున్నాను అనేటువంటి కర్తృత్వము లేదు కర్తృత్వ భావన లేదు నేను కర్తను కూడా కాదు కాబట్టి నా కర్తృ కర్మ భేద కర్తృకర్మ భేద తస్మాత్ దీప ఘటాధిపతి దృష్టాంతం అది అక్కడ ఇంకీం లేదు కాబట్టి ఆత్మ తర్వాత ఇంకొకటి కూడా ఏంటంటే ఏకహ అన్నప్పుడు ఏకహా అవభాస అయితే ఆత్మ ఆత్మ ఏకరూపహాసం అవభాష అయితే ఏకథా ఇది ఇంకా ఎందుకంటే ఇప్పుడు దీపం వెలుగుతూ ఉంది అనుకోండి ఈ దీపం దగ్గరికి మీరు ఒక ఫ్లవర్ తీసుకొచ్చి పెట్టారనుకోండి కమలం ప్రకాశింపజేస్తా లేదా ఇప్పుడు ఎవరో తీసుకొచ్చి నా టేబుల్ మీద కమలం పెట్టి వెళ్ళారు చీకటిగా ఉందని నా తెలియదు నేను దీపం తీసుకొని వచ్చాను అక్కడ కమలం ఉందని తెలిసింది ఈ కమలం ఎవరు పెట్టారని ఇప్పుడు ఆలోచన చేస్తాను ఎందుకని ఈ దీపం కమలాన్ని ప్రకాశింపజేసింది తను ప్రకాశిస్తూ ఉంది ఇది జడం గనక ఈ ప్రకాశంలో అది ఉన్నట్టుగా తెలుస్తూ క్లియర్ ఇప్పుడు ఒక యాపిల్ పండు ఈ పక్క ఉంది అనుకోండి ఇంకెవరో తెచ్చిపెట్టి ఈ పండుని ఆ పువ్వుని ప్రకాశింపజేసేటప్పుడు ఈ రెండింటి మధ్య ప్రకాశంలో ఏమైనా డిఫరెన్స్ ఉందా అంటున్నా అంతే కాబట్టి ను ఒక పండు పెట్టినా ఒక పుష్పం పెట్టినా లేదా ఒక పుస్తకం పెట్టినా లేదా ఒక చిన్న పిల్లవాడిని ఊయల్లో చూచినా ఏ కథ అవభాసయతి అందువల్ల దీప ఘటాధివత్ ఆదివత్ అదే ఆది శబ్దం అనేది ఒక ఘటాన్నే కాకుండా ఎప్పుడైతే నువ్వు ఇంటిలో ఒక దీపాన్ని తీసుకొని వచ్చావో ఇంటిలో ఉండేటువంటి కుండను ఒక్కదాన్నే కాదు ప్రకాశింపజేసేది ఉన్న వస్తువులన్నిటినీ ప్రకాశింపజేస్తుంది అన్నిటికీ ఒకే విధంగా వెలుతరిస్తూ ఉంది దీనికి ఎక్కువ దానికి తక్కువ లేదు అంటు అక్కడ కుళ్ళిపోయినటువంటి ఒక మామిడి పండు పడి ఉంది ఈ పక్క పరమేశ్వరుడు యొక్క విగ్రహం ఉంది కాబట్టి ఇది కుళ్ళిపోయిన మామిడి పండు దాన్ని మాత్రం చీకటిలో పెట్టి ఇది పరమేశ్వరుని యొక్క విగ్రహం కనుక దీన్ని దివ్యంగా ప్రకాశింపజేయాలి అని దీపం లేదు సాధ్యం కాదు ఎందుకని ఆ కర్తృత్వం లేదు అది కర్త కాదు స్వరూపం ప్రకాశం అనేటువంటిది స్వరూపం క్లియర్ కాబట్టి ఇప్పటికి అర్థమైపోయింది మీకు కనుక మన దేహాన్ని దేహం ఉండడానికి ఆత్మ ఆధారం అర్థమవుతుంది శబ్దాది ప్రపంచం నీకు తెలియడానికి శబ్ద ప్రపంచాన్ని ఏదైతే ఉందో ఈ విషయ ప్రపంచం నీకు తెలియడానికి ఆధారమైనటువంటి ఇంద్రియాలు ఇంద్రియాలని ప్రకాశింపజేసేటువంటి మనసు మనసును ప్రకాశింపజేసేటువంటి బుద్ధి బుద్ధిని ప్రకాశింపజేసేటువంటి అహంవృత్తి అహంవృత్తిని కూడా ప్రకాశింపజేసేటువంటి ఆత్మ స్వయం ప్రకాశతే ప్రకాశిస్తూ ఉంది ఇప్పుడు చిన్న పాయింట్ ఏంటంటే లాస్ట్లో జడై స్థైర్ నావభాస్యతే తైహి జడై అవభాస్యతే నా అది ఇంకేం లేదు సింపుల్ అయ్యా దీపం అన్నింటినీ ప్రకాశింపజేస్తుంది వస్తువుల్ని వస్తువులు చీకట్లో దీపాన్ని ప్రకాశింపజేయలేవు దీపం ఒక్కటే అయినా అన్ని వస్తువుల్ని ఒకేసారి ప్రకాశింపజేయగలదు కానీ అన్ని వస్తువులు కలిపి కూడాను చిన్న దీపాన్ని ప్రకాశింపజేయలేవు ఎందుకని అవి జడాలు తైహి జడై అవభాస్యతే నా కాబట్టి ఆత్మ సమస్తాన్ని ప్రకాశింపజేస్తుంది స్వయం ప్రకాశతే ఆత్మ నీ ఈ దేహం కానీ ఇంద్రియాలు కానీ మనసు కానీ బుద్ధి కాని లేదు ఆ అహం వృత్తి కానీ ఆత్మని ప్రకాశింపచేయలేవు ఎందుకని ఇవన్నీ కూడా జడాలు క్లియర్ ఇవన్నీ కూడా జడాలు ఎందుకని ఇప్పుడు ఆలోచించుకోవడం మీరు అన్ని దృశ్యమే దృశ్యత్వాత్ హేతు ఇప్పుడు నీకు దేహం కనపడుతూ ఉంది తెలుస్తూ ఉంది ఇట్ ఇస్ నాట్ టు యూ సెన్సెసార్ నోంటయ్యూ మైండ్ ఇజ్ నోంటు ఇంటెలెక్ట్ ఇజ్ నోంటు అహం వృత్తి ఇజ్ నోంటు అన్ని నీకు తెలుస్తున్నాయి తెలుసుకునేటువంటి నీవు తెలివి పడేదానికన్నా అన్యమైనటువంటి వాడివి గనక ప్రకాశక స్వరూపమైనటువంటి ఆత్మ సమస్తాన్ని ప్రకాశింపజేస్తూ ఉంది ఇవన్నీ ప్రకాశిస్తూ ఉన్నాయి భాష్యం అది భాషక భాస్వరూప దానివల్ల ఇవన్నీ ప్రకాశిస్తూ ఉన్నాయి ఈ జడాలు తిరిగి దాన్ని ప్రకాశింపచేయలేవు స్వామిజీ ఇంతవరకు మా క్లియర్ అర్థం అయిపోయింది స్వామి ఏమర్థమైంది అన్ని జడాలే ప్రకాశింపజేసేది ఆత్మ ఒక్కటే అది సత్యం ఆత్మాసత్యం అన్యత్సర్వం మిథ్య అది ఆత్మ ఒక్కటే సత్యం అందువేళ అది ఒక్కటే ప్రకాశక స్వరూపం సరే స్వామిజీ ఇప్పుడు మాకు అర్థమైంది ఇలా చెప్పుకుంటూ వచ్చారు కనుక వృద్ధి వృత్తి వరకు వచ్చాము అహంవృత్తి అహంవృత్తి బాగుంది స్వామిజీ దాన్ని ఆత్మ ప్రకాశింపజేస్తాం ఇక్కడ అడుగుతారు ఆత్మ నేను తెలుసుకుంటున్నాను కదా ఇంక నేనండి ఇక్కడి నుంచి ప్రాబ్లమ్స్ స్వామిజీ ఆత్మ తెలుసుకుంటూ ఉన్నాను కనుక జ్ఞానస్వరూపం మరి ఆత్మ తెలుసుకోకపోతే మీ దగ్గర ఎందుకు వచ్చి కూర్చున్నట్టు మేము అనాత్మ గురించి తెలుసుకోవడానికి అది మాకే తెలుసు కదా కాబట్టి నువ్వు మీరు శాస్త్రం ఎందుకు మాకు అయితే ఏంటయ్యా ఇప్పుడు ఆత్మని తెలుసుకునే దేవరు ఇది జమని తెలుసుకునే దేవరు అంటే దాని అర్థం ఏంటి తెలుసా ఆత్మని ప్రకాశింపజేసేది ఎవరు అన్నిటినీ ఆత్మ ప్రకాశిస్తూ ప్రకాశింపజేస్తూ ఉంది భారూపంలో ఉంది భాసక భాసక భాస్వరూప ఆత్మ అన్నీ భాష్యం ఇప్పుడు ఆత్మని ప్రకాశింపజేసేది ఎవరు అని క్వశ్చన్ పడుతుంది పూర్వపక్షం ఇప్పుడు ఆ మాట అడగడం వల్లనే వాడికి అర్థం కావడం లేదు కదా ఆత్మని కనుక మరొకటి ప్రకాశింపజేస్తే ఆత్మ ఏమవుతుంది ఈ పదాల్లో చెప్పండి భాష్యం అవుతుంది ఆత్మ భాస్య కదా భాష్యమైందనుకో ప్రకాశింపబడింది అని అర్థం ప్రకాశింపబడిందనుకో జడమైందని అర్థం దృశ్యత్వాత్ అందువల్ల మీకు మనకు కూడా చెప్పాను నేను ఆత్మ దర్శనం చేశాను ఊరికి యాక్సెప్ట్ చేసేయండి ఇక మీదట మీరు అట్లనే గొడవ బోబాకండి మీకు సత్యం అర్థమవుతుంది కదా ఆత్మ దర్శనం అంటే తెలుసుకోవడం అని అర్థం ఇంతకుముందు ఏం కనిపించడం లేదంటే ఏమన్నాము చీకట్లో ఏం కనిపించడం లేదంటే అజ్ఞానం వల్ల కనిపించిందనుకోండి జ్ఞానం అంతే సింపుల్ సూక్ష్మంలో ఉంది మోక్షం అర్థమవుతుంది తెలియడం తెలియడం అంతే కానీ కళ్ళతో చూడడం అని ఎక్కడ చెప్పలేదు ఆత్మ దర్శనం అంటే కళ్ళతో చూడడం అని అర్థం అది ఎక్కడ పోతున్నావా తిరుపతి పోతున్నా తిరుపతికి ఎందుకు పోతున్నావు బాలాజీ దర్శనానికి అది ఆడ అంతవరకు పర్వాలేదు ఎందుకని ఉపలబ్ధిస్తాను మనకు ఒక విగ్రహంగా స్వామిని పెట్టుకున్నాం పూజిస్తూ ఉన్నాం సరేనా అందువల్ల విగ్రహంలో చూస్తాం బ్రహ్మదృష్టి హృత్కర్షాత్ ఓకే నో ప్రాబ్లం కానీ ఆత్మను దర్శించాలి అనింటి ఆత్మ నీ చేత దర్శింపబడింది అన్నప్పుడు నువ్వెవరు అనేది ప్రశ్న వస్తుంది దర్శించినబడివి నువ్వెవరు స్వామీజీ నేను అనాత్మ ఎంత రివర్స్ ఇప్పుడు ఆత్మ దర్శింపబడింది అన్నాడు నీ చేత చూడబడింది ఆత్మ కదా అంతేనా మరి చూసినడు ఎవరు ఆత్మ కారడానికి అవకాశమే లేదు ఎందుకని ఆత్మ చూడబడింది ఎప్పుడైతే ఆత్మ చూడబడిందో చూసిన వాడివి ఆత్మ భిన్నమైన వాడివి ఎవరివి అనాత్మవి సరిపోయింది ఇప్పుడు దీపో దీపో ఘటాధిపతి సరిపోదు ఘటో దీపాధిపత్ సార్ ఘటో దీపాధిపతి ఈ ఇది చూసారా ఈ కన్ఫ్యూజను దాన్ని తర్వాత శ్లోకంలో రిమూవ్ చేస్తున్నారు ప్లీజ్ ్యబోధే బోధ్రూపతయాత్మనస్యదీపే య స్వాత్మా ప్రకాశనే స్వబోధ అన్యబోధ ఇచ్చా బోధ రూపతయా ఆత్మన సంస్కృతంలో ఏమీ లేదు పదాన్ని విడగొట్టడంలోనే అంత అర్థమైపోతుంది ఇప్పుడు బోధ రూపతయా అన్నాడు అనుకోండి ఇది సరేనా అందువల్ల పదాన్ని కరెక్ట్గా కనుక ఉచ్చరిస్తే ఎక్కడ అన్వయక్రమం శ్లోకంలో తెలిస్తే శాస్త్రం అర్థమైపోద్ది అంతే అందులో ఆచార్యుల వారు రాస్తే ముఖ్యంగా స్వబోధే నా అన్యబోధ ఇచ్చా బోధరూపతయ ఆత్మన ఆత్మన అది ఆత్మన అన్న విక్రమం చూడండి స్వబోధి అన్యబోధ ఈచ్ఛ నా కదా ఎందువల్ల బోధ రూపతయ అది బోధరూపతయ ఆత్మన ఆత్మకు బోధ అంటే ఏంటి జ్ఞానం కదా చూడండి జ్ఞానం అంటే తెలుసుకోవడమే కదా ఆత్మన ఆత్మ ఏదైతే ఉందో దీనికి స్వబోధే స్వబోధే తన్ను తాను తెలుసుకున్నటకు స్వబోధే బోధే జ్ఞానం తెలుసుకోవడం స్వబోధే తనను తాను తెలుసుకోవడానికి అన్యబోధ ఇంకొక జ్ఞానం కావాలి అనే ఇచ్చా కోరిక నా లేదు క్లియరా ఆత్మ అన్నిటినీ ప్రకాశింపజేస్తుంది అన్నిటినీ తెలుసుకుంటూ ఉంది అన్నింటినీ తెలుసుకునేటువంటి ఆత్మని తెలుసుకోవడానికి మరొక జ్ఞానము అవసరం లేదు ఎందువల్ల బోధరూపతయ ఆత్మే జ్ఞానస్వరూపంగా ఉంది సార్ సత్వచ్చి ఆనందం కదా సత్యం జ్ఞానం అనంతం బోధరూపతయ జ్ఞానరూపతయ ఆత్మే జ్ఞాన రూపం అయింది గనక తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు సేమ్ ఎగ్జాంపుల్ మళ్ళీ దీపస్య అన్య దీప ఇచ్చా క్లియర్ దీపస్యా వెలుగుతూ ఉండేటువంటి భాసక స్వరూపం అనేటువంటి దీపానికి అన్య దీప దాన్ని చూడడానికి ఇంకొక దీపం అవసరం అనేది ఇచ్చా నా లేదు కదా వస్తువుని చీకటిలో ఉండే వస్తువుని చూడడానికి నీకు దీపం అవసరం అని కానీ అసలు దీపం ఉందా లేదా ఇది చూడండి దీపం దగ్గర దీపం ఉందా లేదా అన్నాడు అనుకోండి అప్పుడు ఏం చేయాలి ఉండండి ఇంకో దీపం తీసుకొస్తావు ఆ దీపంలో ఈ దీపం ఉన్నట్టుగా తెలిసింది రెండో ఒకటే నీకు ఎందుకని గుడ్డోడు గనక ఎప్పుడైతే దీపం ప్రకాశిస్తూ ఉందో ప్రకాశించేటువంటి దీపం ఇప్పుడు ప్రకాశం లేని ఘటాన్ని ఘటాధిపతి ప్రకాశం లేకుండా పడి ఉండే చీకట్లో ఆ కుండలో మొదలైనటువంటి వాటిని తెలుసుకోవడానికి నీ దీపం అవసరమైంది దీపం ప్రకాశిస్తూ ఉంటే తెలుస్తూ ఉంది కదా స్వప్రకాశతే స్వయం ప్రకాశతే స్వయం రాజతే తనకు తానుగా ప్రకాశిస్తూ ఉంటే నీకు ఆ ప్రకాశమే కనిపించేటప్పుడు ఆ ప్రకాశాన్ని చూడడానికి ఇంకో ప్రకాశం కావాలన్నా కాబట్టి ఈ ప్రకాశం దేనిది కాబట్టి దీపం ప్రకాశిస్తూ ఉంది ప్రకాశం దీపం నుండి వస్తూ ఉంది దీపం స్వయంగా ప్రకాశిస్తూ ఉంది సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడంటే సూర్యుడు చూడాలని ఇంకో దీపం తీసుకొని పోతాను పో ఎందుకు సార్ నువ్వు దీపాన్ని పట్టుకున్నా నేను దీపాన్ని పట్టుకొనున్నాను అనేది నీకు కనిపిస్తూ ఉంది అంటే నువ్వు దీపాన్ని ఎత్తుకుంటున్నావు వెలుతురులో ఉండే దీపాన్ని ఎత్తుకుంటు ఎత్తుకుంటున్నావు ఆ వెలుతురులో ఉండే దీపం ఏ వెలుతురు అంటే సూర్యుడు యొక్క వెలుతురు సూర్యుడు యొక్క వెలుతురులోనే దీపం ఉంది ప్రకాశపడుతుంది భాస్యమై ఉంది దీపం అన్నిటి విషయంలో భాసకంగాని సూర్యుడిగానే పెడితే భాస్యమిది కదా అట్లా నా దీపస్య అన్య దీప ఇచ్చా యథా యథా దీపస్ అన్యదీపేచ్ఛ ఆత్మ ప్రకాశనే స్వబోధే నాణ్యబోధేశ బోధరూపతయ ఆత్మన ఆత్మన స్వబోధే తనను తాను తెలుసుకోవడానికి ఆత్మకి అన్యబోధ ఇచ్ఛ నా అవసరం లేదు ఎందుకని బోధరూపతయ జ్ఞాన అదే స్వామిజీ ఈ ప్రపంచం ఎందుకు వస్తుంది ఇదంతా ఈ ప్రపంచంలో మనం తెలుసుకోవడానికి కొన్ని అవసరమై ఉండే ఇప్పుడు చూడండి ఉదాహరణకి కళ్ళు లేని వాడు అనుకో వాడికి రూపాలు కనిపించవు ఇంకా మనం ఏదన్నా చెబితే వాడు అడుగుతాడు అది అది ఎట్లా ఉంది సార్ అబ్బా ఎంత అందమైనటువంటి చీర గట్టుకుందండి అమ్మవారు అన్నాడు అనుకోండి ఆలయంలో పక్కన మన పక్కన అందుడు ఉన్నాడు అనుకోండి వాడు అడుగుతాడు సార్ అది ఏం చేర సార్ అది ఏం కలరు సార్ అంటాడు ఎందుకంటే వాడి కలర్ అందడం లేదు రూపం అందడం లేదు కాబట్టి రూపం అందాలి అనుకున్నప్పుడు కళ్ళు ఉండాలి శబ్దాలు తెలియాలంటే చెవులు ఉండాలి కేవలం చెవులు కళ్ళు ఉంటే లాభం లేదు పిచ్చోడనుకో చెవులు కళ్ళు ఉంటే వాడేది తెలుసుకోలేడు మనసు ఉండాలి కదా కాబట్టి ఇంద్రియాలు మనసు ఇవన్నీ ఉంటేనే మనం విషయాన్ని గ్రహిస్తున్నాం ఇక్కడ ఇప్పుడు యాక్చువల్గా మీరు గజించేది అదే ఇప్పుడు నేను చెప్పేది మీకు అర్థమవుతుందంటే ఇంద్రియాలు మనసే ఇప్పుడు ఆత్మతో కాదు మీరు వినేది ఆత్మతో వింటే నేను అనాత్మైపోతాను ఇప్పుడు పెద్ద ప్రాబ్లం ఏది అది పక్కన పెట్టండి ఆత్మనులో ఇవి ప్రకాశిస్తున్నాయి మీరు వినేది దీంతోనే ఇంద్రియాలు మనస్తో బుద్ధితో వింటూ ఉన్నారు కదా కాబట్టి ఇలాగే తెలుసుకుంటాం మనం ప్రపంచాన్ని ఎప్పుడు ప్రపంచాన్ని ఇలా తెలుసుకుంటాం గనక సిది పాయింట్ ప్రపంచాన్ని ఇలా తెలుసుకుంటాం కదా అందువల్ల వాడు ఆత్మను కూడా అలాగే తెలుసుకోవాలి అనుకుంటాడు కాబట్టి ఆత్మని తెలుసుకోవడానికి మనస్తో తెలుసుకోవాలి ఇంద్రియాలతో చూసుకోవాలి అందువల్ల అంతటా ఉన్నటువంటి ఆత్మని నేను దర్శించాల స్వామి అంటాడు అంతవరకు పర్వాలేదు నా కళ్ళతోనే దర్శించాల స్వామి ఇది ఎప్పుడు కుదరదు ఇంకా ఎందుకంటే కళ్ళు ఇటు చూస్తా వెనక దూడ ఆత్మ వెనక ఉంది ముందుంది పైన ఉంది కింద కళ్ళు పరిమితంగా ఉన్నాయి పరిచ్ఛిన్నంగా ఉన్నాయి లిమిటెడ్గా ఉన్నాయి లిమిటెడ్గా ఉండేటువంటి కళ్ళు అన్లిమిటెడ్గా ఉండేటువంటి ఆత్మను చూసేందుకు అవకాశమే లేదు ఇట్స్ ఎన్విరైట్ వన్ వితౌట్ సెకండ్ ఉన్నదంతా అక్కడ వచ్చిన బాధంతా అందువల్ల ఎప్పుడైతే ఇంద్రియాల ద్వారా మనసు ద్వారా బుద్ధి ద్వారా ప్రపంచాన్ని తెలుసుకుంటూ పోతుంటాము ఆత్మను కూడాను అలాగే తెలుసుకోవాలి అని అభిప్రాయపడతాడు అంత ఇంకేమీ లేదు ఎవడైనా ఏదైనా తన అనుభవంలో నుంచే కదా ఆలోచిస్తాడు కాబట్టి ఇక్కడ వస్తు జ్ఞానం ఎట్లాగే గలుగుతుంది గనక ఆత్మ తెలుసుకోవడానికి కూడా ప్రత్యేకమైన బుద్ధి కావాలేము ప్రత్యేకమైన మనసు కావాలేము సార్ నీ ఇంద్రియాలు మనసు బుద్ధి ఇవి ఏవి అవసరం లేదు దేనికి స్వబోధే ఆత్మను తెలుసుకోవడానికి ఇవి ఏవి కూడా అవసరం లేదు కనుక ఆత్మన అస్తిత్వే ప్లీజ్ ఆత్మన అస్తిత్వే అన్యబోధ ఆపేక్ష నాస్తి కాబట్టి ఆత్మను తెలుసుకోవడానికి నాకు ఇంకొకటి కావాలి మరొక ఆత్మ కావాలి అనేది లేదు ఎందుకనేది స్వప్రకాశం కాబట్టి కథం అన్నప్పుడు దీపస్య యథా దీపస్ అన్య దీప ఇచ్చా నా కాబట్టి దీపాన్ని చూడడానికి మరొక దీపం ఎట్లాగైతే అవసరం లేదు స్వయం ప్రకాశం అనేటువంటి ఆత్మను తెలుసుకోవడానికి మరొక ఆత్మ అవసరమే లేదు ఎందుకని బోధరూపతయా ఆత్మన జ్ఞాన రూపత్వాత్ ఇది జ్ఞాన రూపత్వాత్ ఇప్పుడు చూడండి అఖిలం జగత్ ఇదం జగత్ సర్వం భాష్యం ఓకే ఆత్మ భాక స్వయం ప్రకాశతే ఇదం జగత్సర్వం భాష్యం అకిలం జగత్ భాష్యం ఆత్మ స్వయం ప్రకాశతే కదా అందువల్ల ఎప్పుడైతే ఆత్మ స్వయం ప్రకాశమైందో అది దాని స్వరూపం కనుక స్వరూపేణ సర్వం ప్రకాశతే అది స్వరూపేణ కాబట్టి ఆత్మ నిరంతరం ఆ ప్రకాశక స్వరూపమైంది గనక స్వరూపేణ సర్వం భాషయతి ప్రకాశయతి అవభాసయతి అతి సమస్తాన్ని ప్రకాశింపజేస్తూ ఉంది ఇక్కడ ఎట్లాగైతే మన దేహంలో దేహేంద్రియ మనోబుద్ధుల్ని ప్రకాశింపజేస్తూ ఉందో బుద్ధి వృత్తి అట్లాగే సమస్తాన్ని కూడాను ఆత్మే ప్రకాశింపజేస్తూ ఉంది క్లియర్ దీనికి ఒక పదం అన్ని ప్రకాశింపబడుతూ ఉండే ఆత్మ ప్రకాశింపజేస్తూ ఉంది అవభాసయతి ఏక ఆత్మ అవభాసయతి కర్తృత్వం ఉందా లేదు కదా కర్త లేదు ఇప్పుడు ఏమవుతుంది ఇది ప్రకాశింపజేస్తు ఉంది కానీ కర్త కాదు అంటున్నారు కర్తృత్వం లేదు అంటున్నారు నా కర్తృ కర్మభేద కర్తృ కర్మభేద నాస్తి నా కర్తృ కర్మభేద కదా అప్పుడేంటి ఇప్పుడు ఆత్మ ఏం చేస్తుంది సాక్షాత్ ఈక్షతే సాక్షి దట్ ఈస్ ద పాయింట్ సాక్షి సాక్షి కాబట్టే ఎప్పుడైతే సాక్షి అయిందో బాహ్యాభ్యంతరేపి సాక్షి బాహ్యంలో జరిగే సమస్తానికి సాక్షి నీ మనసులో జరిగే వాటికి సాక్షి बुद्धि जगेवा साक्षिंद सर्वत्र अवभाषते सदा अवभाषते सर्वधा अवभाषते एक आत्मा सन्बी अंतर्बिष्य तत्सव व्याप्य आत्मस्थिता नारायण आत्मा क्लीयरब बाह्यभ्यों अंत ताने బాహ్యంలో అదే సాక్షి అంతర్యంలో అదే సాక్షి ఎప్పుడైతే సాక్షి అన్నాడో ఏం చెప్పాను మీకు విలక్షణం అది పాయింట్ అన్నిటికన్నా అన్నిటికన్నా అదే ఇక ఇక లేదు మళ్ళీ దాన్ని ఇంకోటి సాక్షిగా వీక్షించడానికి అవకాశం లేదు సాక్షాత్ యక్షతే సర్వం ప్రకాశయ్యతి అవభాసయ్యతి కదా ఒకవేళ స్వామిజీ దాన్ని కూడా ప్రకాశింపజే అదే ఈ పాయింట్లే దీపాన్ని ఇంకో దీపం ప్రకాశింపజేయలేదు ఆత్మను ప్రకాశింపజేయడానికి మరొక ఆత్మ లేదు ఒకవేళ కనుక వస్తే ఏమవుతుందో తెలుసా ఊరికే జస్ట్ మీకు శాస్త్రం టెక్నికల్ వర్డ్ నేర్పించడానికి ఒకవేళ వచ్చిందనుకోండి ఇంకొక ఆత్మ అది దోషం అవుతుంది అది దోషం ఏం దోషమో తెలుసా అనవస్థ దోషం దాని పేరు అనవస్థ దోషం రిగ్రెషన్ ఇన్ఫినట్ రిగ్రెస్ అంటాము చాలా ఇంగ్లీష్లో తట్ ఈజ్ అనవస్థ దోషం సంస్క్రిత్లో అనవస్థ దోషం అనవస్థ దోషం అంటే ఏంటో తెలిసి ఇప్పుడు అర్థమైంది కదా ఇప్పుడు ఆత్మ సాక్ష్యానం స్వామి దానిని ప్రకాశింపజేసేది స్వామీజీ ఇంకొక ఆత్మనాయన స్వామి దానిని మరొక ఆత్మనాయన దానిని స్వామి ఇంకొక ఆత్మనయ్య దాన్ని ఇంకొక ఆత్మ పోతా ఉంటుంది ఇన్ఫినెట్ రిగ్రెస్ అది తమాష రిగ్రెషన్ అంటే ఇది అనవస్థ దోషం ఎక్కడో తోట ఆగాలి కదా ఎక్కడతో ఆగలనా అది ఇదే సాక్షి సాక్షాత్ చేస్తాయి ఆత్మ ఇంక ఇంక ఇంక పోయినారనుకోండి పోండి ఒప్పుకుంటే దాన్ని ప్రకాశింపజేసేది ఇది స్వామి అది ఇంకో ఆత్మ అంటే ఇది ఆత్మ కాదు అప్పుడు అనాత్మ అవుతుంది దాన్ని ప్రకాశింపజేసి మరొక ఆత్మ ఇది ఇది అనాత్మ అవుతుంది దాన్ని ప్రకాశింపజేసి మరొక ఆత్మ ఇది దృశ్యం అవుతుంది కదా ఇది జడమవుతుంది మళ్ళీ అది ఆత్మ అవుతుంది ఇలా నువ్వు మేలుకొనంత వరకు ఎక్కడ నువ్వు ఆగుతావో ఎక్కడ పడుకుంటావో అక్కడ నువ్వు నిద్రపోయావని చూస్తూ ఉంటుంది అది సాక్షి ఇప్పుడు అర్థమైంది కదా ఆత్మస్వయం ప్రకాశం గనక ఈ రెండు శ్లోకాల్లో మీకు అర్థమైంది ఇది దీపవత్ ఆత్మ స్వప్రకాశ చైతన్యమై ఉంది గనక ఆత్మని తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఆత్మని తెలుసుకోవడానికి ఇంకో ఆత్మ అవసరం లేదు ఎందుకని బోధరూపతయా అదే జ్ఞానస్వరూపమై ఉంది ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు మనం ఆత్మ జ్ఞానస్వరూపం దాన్ని తెలుసుకోవడానికి ఇంకోటి ఎత్తుకొని బోలేం దాన్నే తెలుసుకోవాలి తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు ఎందుకని అది జ్ఞానరూపంగానే ఉంది నీకు తెలియకపోయినా నాకు తెలియడం లేదు స్వామి అని అనేది ఎవరాయ నీళ్ళు ఆత్మ చెప్తుందే నాకు తెలియడం లేదని ఆత్మ చెప్పింది ఎవరన్నా తెలియడం లేదని మనసు ఏం తెలియడం లేదట దానికి నాకు తెలియడం లేదు స్వామి ఏం తెలియడం లేదా ఎవరెవరికి అప్పు ఇవ్వాలన్నా తెలియడం లేదు అంటే నేను ఎవరి దగ్గర అప్పు తీసుకున్నాను అది ఎంత జ్ఞాపకం చేస్తాను ఓ అదే అది తెలియంది తెలిసింది ఏంది నాకు ఎవరెవరు ఇవ్వాలో అన్నీ తెలుస్తుంది అది నీకు నీకు ఎవరెవరు ఇవ్వాలో అదని నీకు తెలుసు కదా సార్ నువ్వు ఎవరికైతే ఇవ్వాలో అది నీకు తెలియదు కదా ఈ రెండు ఎవరికి తెలుసు మనసుకు తెలుసు అది ఆత్మకు తెలుసు పోతే కాబట్టి ఆత్మకు కొన్ని తెలుసు ఆత్మకు కొన్ని తెలియదు ఇది మన మనసుకి మనసుకు తెలిసినవి ప్రకాశింపజేసేది ఆత్మ మనసుకు తెలియని వాటిని ప్రకాశింపజేసేది ఆత్మ మనసు ఉంది తెలుస్తూ తెలియక అది తెలిసి తెలియక ఉన్నంత మనం తెలుస్తూ తెలియనట్టే తిరుగుతూ ఉంటాం శృతి మందిరానికి ఇంటికి మళ్ళీ ఆత్మ అది మనసు తెలుసుకోవడం తెలియకుండా ఉండడం రెండు లేకుండా అప్పుడు నిద్రపోతాం సుశుక్తి అప్పుడు కూడా ఆత్మ ఇదిగో నన్ను గురించే చెప్పింది అతను నువ్వు నిద్రపోతున్నావు చూసావా ఇక్కడ నిన్ను ప్రకాశింపజేసేది నేనే నిజ్ ఆత్మ ఓకే కాబట్టి ఆత్మ ఎప్పుడైతే జ్ఞాన రూపం అయ్యిందో బాగా అర్థం చేసుకున్న పాయింట్ ఎప్పుడైతే బోధరూపతయా అన్నమో ఆత్మ జ్ఞానస్వరూపం అయ్యిందో దాన్ని నువ్వు తెలుసుకోవాల్సిన అవసరమే లేదు అది కానీ అజ్ఞానం అయితే అది వేరే విషయం అది జ్ఞానం నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఏం చేయాలి స్వామిజీ నేను జ్ఞాన రూపమై అది ఉండేటప్పుడు అది జ్ఞాన రూపము అని నీకు తెలియడం లేదు అంతే తెలియపోవడం ఏంటి దాన్ని తొలగించుకో అది శాస్త్రం అర్థమవుతుంది అజ్ఞాన నివృత్తి అర్థం అజ్ఞాన నివృత్తి అర్థం నాట్ నా ఆత్మ దర్శనార్థం ఆత్మను దర్శించడం కాదు ఆత్మ ఉంది నాకు దర్శనం లేదు అని నువ్వు అనుకునేటప్పుడు కూడా అది ఆత్మే కానీ అజ్ఞానం ఉంది ఇది ఆత్మ తెలియడం లేదు లేదు ఆత్మ జ్ఞానస్వరూపమే సరేనా ఆ జ్ఞానం లేకపోవడం వల్ల మనం అజ్ఞానంలో ఉండడం ఆత్మ లేదా అనుకుంటున్నాం కదా కనుక ఆత్మ కోసం ప్రత్యేకంగా ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు ఆత్మ జ్ఞాన రూపం అయ్యింది దానికి నువ్వు జ్ఞానం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అజ్ఞానాన్ని తొలగించుకుంటే బస్ తర్వాత కార్ తర్వాత ఏరోప్లేన్ ఓకే అదే నెక్స్ట్ నిషిధ్య నిఖిలోపాధి నేతి నీతి వాక్యత విద్యాదైక్యం మహావాక్యై జీవాత్మ పరమాత్మనోహ్ ఇప్పుడు చాలా క్లియర్గా ఇప్పుడు తొలగించుకోవాలి అజ్ఞానాన్ని అజ్ఞానాన్ని తొలగించుకోవడం అంటే ఏంటి అజ్ఞానం అంటే ఏంటి జ్ఞానం లేకపోవడం జ్ఞానం లేకపోవడం సరే జ్ఞాన విరోధిది జ్ఞానం ఉంటే ఆత్మని తెలుస్తుంది నేను ఆత్మస్వరూపం అండి అహం ఆత్మస్వరూప సచిదానంద స్వరూప ఇది జ్ఞానం జ్ఞానం లేనప్పుడు ఆ దేహోహం ఇంకా స్టార్ట్ ఇది ఉపాధి తాను ఆత్మని ఎప్పుడైతే తెలియదో నేను దేహము నేను ఇంద్రియాలు నేను బుద్ధి నేను అది నేను బ్రాహ్మణుని నేను క్షత్రియుణ్ణి నేను అంధుణ్ణి ఇంక అన్ని సమస్తం దేహంతో సంబంధించి ఇంద్రియాలకు సంబంధించి మనసుకు సంబంధించి ప్రాణానికి సంబంధించి బుద్ధికి సంబంధించి తర్వాత ఒక దశలో నేను అజ్ఞానిని ఇది ఒకటి మళ్ళీ నోషం అర్థమవుతుంది ఇవన్నీ ఉపాధులు ఇవన్నీ ఉపాధులు చూశాం కదా పంచకోశాలు అవన్నీ ఉపాధులే కాబట్టి నిషిధ్య వీటిని నిషేధించాలి మొదట ఏవైతే నీవు కానివి నీవు అనుకుంటూ ఉన్నావు అవి నేను కాదు అని నిషేధించాలి నిషిధ్య ఏ ఒక నిషేధిస్తే సరిపోద్ది స్వామి తప్పదు నాయనా నికిల ఉపాధి అన్ని ఉపాధల్ని నువ్వు దేహం కాదు తమ అదే అందుకనే నిర్వాణ షట్కంలో మనో బుద్ధి అహంకార చిత్తాన్ని అంతఃకరణాన్ని నోత్రం నీహ్వా నగ్రాణ నేత్రే ఇంద్రియాణి బుద్ధ్యాదీని ఇంద్రియాణి చిదా చిత్ జ్ఞానస్వరూపం ఆనంద సత్య జ్ఞానానంద స్వరూపం అది అక్కడ కాబట్టి నిఖిల ఉపాధి నిషిధ్య మనం కానిటువంటి వస్తువుని నిషేధించేసిన తర్వాత ఎట్లా నిషేధిస్తావయ్యా ఇది కాదా ఇది కాదని నేతే ఇతి నాట్ దేశ్ ఇతి నాట్ దేశ్ ఒక్కటి వచ్చింది అనుకో ఎందుకంటే చాలా వాటితో సంబంధం కలిగి ఉన్నాం గనక దేహం ఇది కాదు మనసు ఇది కాదు బుద్ధి ఇది కాదు ఇంద్రియాలు ఇది కాదు ప్రాణము ఇది కాదు అజ్ఞానం అది కూడా కాదు విగ్రహేంద్రియా ప్రాణధీతమా నా సత్ పరమ పూర్ణ సత్ అంతే విగ్రహ ఇంద్రియ ప్రాణధీతము అజ్ఞానం అనంతమైకోశం నాహం అహం నా విగ్రహేంద్రియా ప్రాణధీతమ నాహం ఏకం సత్ ఎక్కడిది ఉపదేశరం సారం పట్టుకోండారు అది విషయం కనుక నిషిధ్య నిఖిల ఉపాధి నెతి నెతి వాక్యత అలా చేసి ఏం చేసుకోవాలి ఇప్పుడు చూడండి విద్యాదైక్యం మహావాక్యై జీవాత్మ పరమాత్మనో జీవాత్మ పరమాత్మనో తయో ఉభయో జీవాత్మ పరమాత్మనో జీవీశ్వరయో ఐక్యం విద్యాదైక్యం ఐక్యం మహావాక్యై విద్యాత్ ఐక్యం బ్యూటిఫుల్ ఏదైతే మనం కామో ఈ ఉపాధులన్నీ మనమే అనుకుంటున్నాం కనుక దేహం ఇంద్రియాలు మనసు బుద్ధి అజ్ఞానం ఇవన్నీ కూడా ఈ నిఖిల ఉపాధిన్ ఈ ఉపాధులన్నింటినీ కూడా నిఖిల సకల సర్వం ఉపాధి నిషేధ్య వాడిని నిషేధించిన తర్వాత నేతి నేతి నేతి ఇది వాక్యై ఇది కాదు ఇది కాదు అనేటువంటి వాక్యాల ద్వారా వాటిని అన్నింటినీ నిషేధించిన తర్వాత అప్పుడేంకా అవుతుందో తెలుసా మరి నువ్వెవరయ్యా నేను జీవుడిని అని వస్తావు ఎవరు జీవుడెవరు మళ్ళీ లక్షణ వృత్తి వచ్చేస్తుంది జీవలక్షణం ఈశ్వర లక్షణం కాబట్టి జగత్కారణం బ్రహ్మ ఈశ్వర ఆయన మాయోపాధి కలిగిన వాడు నువ్వు ఈశ జీవయోహో వేషదేవిధ సత్స్వభావత వస్తు కేవలం ఆయన నీవు ఒకటే గనక ఆత్మ పరమాత్మనహో ఇక్కడ పరమాత్మన బాగా వినండి పరమాత్మ అంటే ఎప్పుడు కూడా జీవ బ్రహ్మైక్యం అన్నప్పుడు చాలామంది తప్పు చేస్తారు జీవ బ్రహ్మైక్యం అంటే జీవ అంటే నీకు తెలిసిన జీవ దాంట్లో నో డౌట్ పరిచ్ఛిన్న ఇవ బ్రహ్మ అంటే మాత్రం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ కాదు నైనా సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ కాదు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇక్కడే పెద్ద పెద్దవాళ్ళు తప్పులు చేసేది సరేనా ఆ బ్రహ్మతో కాదు నీకు ఐక్యం ఆ తరువాత మాయోపాధి కలిగిన ఈశ్వర ఉండడు చూచారా తెలుసు కదా మీకు ఇవన్నీ ఈశ్వర ఈశ్వరుడు కదా జగత్కారణం కాబట్టి జగత్కారణం ఈశ్వరుడు ఉండారో ఆయనతో ఐక్యం అర్థమవుతుంది ఎందుకని ఆయన మాయోపాధి కలిగిన వాడు నువ్వు అవిద్యోపాధి కలిగిన జీవుడిలో ఉండే అవిద్యను తొలగించి ఈశ్వరుడిలో ఉండేటువంటి మాయను తొలగిస్తే ఇద్దరు ఒకటే అప్పుడు ఈశ్వరుడు ఎవరు బ్రహ్మం నువ్వు కూడా బ్రహ్మమే అది కనెక్షన్ అంతేగాని జీవబ్రహ్మైక్యం అంటే సాక్షాత్ చూసారా తదేషాభ్యుక్త సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అది కాదు కాబట్టి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మని కాదు ఈశ్వర అందువల్ల జీవైశ్వర్య ఐక్యం అంటాం మనం జీవుడు ఈశ్వరుడు ఈశ జీవో వేషదీపేద కాబట్టి అది మాయా ఉపాధి ఇది అజ్ఞాన ఉపాధి అవిద్య ఈ రెండు తొలగిస్తే రెండు చైతన్యమే గనక రెండు మధ్య భేదమే లేదు ఈశ్వరుడే నువ్వు అని తెలుసుకుంటే అప్పుడు ఈశ్వరుడెవరు బ్రహ్మం కదా నువ్వు బ్రహ్మే అట్లా అట్లా అది విద్యాదైకి మహావాక్యే కాబట్టి ఇప్పుడు ఇక్కడ మహావాక్యం ఏంటి మహావాక్యం తత్వం అసి ఇది ఓ తత్ అది త్వం నీవు అసి అయి ఉన్నావు తత్ అది ఈశ్వర ీవు జీవ అసి అయ్యే ఉన్నావు తెలియడం లేదు ఉపాధి దొరికితే తెలిసిపోద్దు గనక నిషిధ్య నికలోపాధి నేతి నేతి వాక్యత జీవాత్మ పరమాత్మనో జీవేశ్వరయో తయో ఉభయోక్యం మహావాక్యై విద్యాత్ విద్యా ఇప్పుడు అర్థమైందే ఇప్పుడు ఆత్మ ఇప్పుడు చూడండి ఇప్పుడు దర్శనం ఆత్మ వా అరే ఆత్మవా అరే అయా ఆత్మను దర్శించు నిజమే ఇది ఏ మాఫ్ లైఫ్ అన్న అది బాగునే ఉంది ఎట్లా అన్నాం అనుకో శ్రోతవ్యవ్య ప్రత్యయ శ్రోతవ్య ఆత్మను ఎట్లా దర్శిస్తావు శ్రవణం చేయాలి సార్ ఇక్కడి నుంచి శ్రవణం నాయన ఈ శ్లోకం నుంచి శ్రవణం ఇక అద్భుతంగా సాధనలు వస్తాయి ఫస్ట్ స్టార్ట్ అయింది శ్రవణం మహావాక్యం శ్రవణం ఆత్మవారే ద్రష్టవ్యవ్య ప్రత్యయం ఎట్లా శ్రోతవ్య ఎందువల్ల ఎందుకు వినాలా గురువు దగ్గర శాస్త్రం ఇప్పుడు చూడండి శాస్త్రాపేక్ష వచ్చేసింది మళ్ళీ ఎప్పుడైతే ఆత్మ తెలుసుకోవాలి అని అన్నావు ఆత్మ జ్ఞేయ్చేత్ జ్ఞేయత్ ఆత్మ జ్ఞేయ్చేత్ శాస్త్ర అపేక్ష అస్తి ప్రమాణ అపేక్ష అస్తి ప్రమాకరణం ఇది ప్రమాణం కాబట్టి ఆత్మలు తెలుసుకోవాలి అంటే తెలుసుకోవడం జ్ఞానం గనక జ్ఞానం నీకు కావాలి కాబట్టి ప్రమాణం రావాలా ప్రమాకరణం ఇంకొక విధంగా వచ్చేందుకు అవసరం అందువల్ల ఎత్తు స్వత అప్రాప్తం తత్ శాస్త్రేణ బోధితవ్యం ఐత్రేయ భాష్యం ఆచార్యుల వారు ఐత్రేయోపనిషద్ భాష్యం మార్త ఐత్రేయ ఐత్రేయ భాష్యంలో ఎత్తు స్వతహ అప్రాప్తం ఆత్మవారే ద్రష్టవ్య ఆత్మను దర్శించాలి తెలుసుకోవాలి తెలుసుకోలేవు శ్రోతవ్యహ గురువు దగ్గర వినాలి అందువల్ల నీకు నువ్వుగా తెలుసుకునే అవకాశం లేదు గనక ఎత్తు స్వత అప్రాప్తం తత్ శాస్త్రేణ బోధితవ్యం శాస్త్రం ద్వారా నువ్వు తెలుసుకోవాలి కాబట్టి ఆత్మ జ్ఞేయత్ శాస్త్రాపేక్ష అస్థి ప్రమాణాపేక్ష అస్థి శృతిరేవా శరణం ఇది వేదమే ఇంకొక మార్గం శాస్త్రం అంటే ఏదే శాస్త్రం కాదు ఒక వేదమే ప్రమాణం దాంట్లోనే ఉంది విషయం ఉపనిషత్తుల్లోనే ఉంది కానీ మత గ్రంథాల్లో ఎక్కడా లేదు కాబట్టి వేదస్యి నిరపేక్షం చూడండి వేదస్యే నిరపేక్షం స్వార్థే ప్రామాణ్యం స్వఅార్ధే దాంట్లోనే ఉంది ప్రమాణం ప్రమాకరణం గనక ఎలాగూ రవేరివ రూప రూపవిషయే రూప రూపాల్ని చూడ్డానికి సూర్యుడి యొక్క ప్రకాశం ఎట్లాగైతే నీకు ఉపయోగపడతా ఉందో ప్రమాణం చూచారా కాబట్టి ప్రపంచంలో ఉండే రూపాన్ని చూడ్డానికి ఉదాయాన్ని సూర్యుడి ప్రకాశం ఎట్లాగైతే నీకు ఉపయోగపడుతుందో రవేహే ఇవ భాస్కరేహే ఇవ రూప కాబట్టి రూపాల్లో చూడడానికి ఆయన ఎట్లాగ ఉందో జ్ఞానం కలగడానికి స్వా అర్థే ప్రమా ప్రామాణ్యం కాబట్టి వేదమేవా శరణం ఇతే శృతులేవా శరణం ఇతే కాబట్టి వేదార్థాన్ని ఉపనిషద్భావాన్ని ప్రామాణికంగా శాస్త్రాన్ని అందించేటువంటి గురువు లభ్యమైతే తప్ప ఇంకొక విధంగా అర్థం కాదు మనకేదో అర్థమైంది అనుకుంటూ ఉంటాం అది ఒక తమాషాగా ఉంటుంది అంతే అది ఎవరి మనసులను వాళ్ళు బుద్ధగించుకునేటువంటి ప్రయత్నమే కానీ సత్యానికి సంబంధించింది కానీ కాదు సత్యం ప్రమాణం ద్వారానే రావాలా అది శాస్త్రమే అయ్యుండాలి శాస్త్రం తెలిసినటువంటి గురువు ప్రామాణికంగా బోధించాలి దాన్ని అంతఃకరణ శుద్ధి కలిగి మనం విన్నప్పుడే వస్తుంది కానీ ఇంకో విధంగా వచ్చేందుకు లేదు గనక జీవాత్మ పరమాత్మనోహో ఐక్యం మహావాక్యేహి విద్యాత్ విద్యాత్ తెలుసుకోవడం అంతే ఇంకేమీ లేదు నువ్వు ఇంకేం చేయాల్సినటువంటి అవసరం లేనేలేదు మహావాక్యై ఐక్యం విద్యాత్ కాబట్టి ఆ మహావాక్య బోధ అఖండార్థో వాక్య బోధ ఏదైతే ఉందో అది తయోహో జీవేశ్వరయోహో ఐక్యం అప్పుడు నీకు అర్థమవుతుంది ఈశ్వరుడే అని కాబట్టి విద్యాత్ ఈ విధంగా తెలుసుకోవాలి ఎట్లా నేతి నేతి వాక్యత ఇక్కడ భావార్థకం అభావార్థకం అని శాస్త్రంలో భాష్యంలో వస్తాయి ఏంటంటే అధ్యారూపం ఉంది చూసారా అంటే ఉన్నది మరొక విధంగా కనపడుతుంది కదా మనకు ఇది రెండు రకాల కనపడుతుంది ఒకటి అభావార్థకం రెండవది భావార్థకం ఏంటో స్వామిజీ అభావార్థకం అంటే ఏంటి భావార్థకం అంటే ఏంటి ఎందుకంటే నేతి నేతి అంటున్నాడు గనక ఈ అభావార్థకం అనే దాన్ని పోగొట్టుకోవడానికి నేతి నేతి భావార్థకం అనే దాన్ని పోగొట్టుకోవడానికి స్వరూప లక్షణం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ డైరెక్ట్ టీచింగ్ అర్థమవుతుంది కారణం ఏంటంటే ఇప్పుడు అభావార్థకం భావార్ధకం ఎట్లంటే రజు సర్పవతన్నాం కదా ఇక్కడ రద్దు సర్పవస్తాను అది అధ్యస్థ కదా అధ్యారోపం కదా ఆరోపించడం కదా రెండున్నా ఎక్కడా ఒకటే కదా మొన్న స్ఫటికం ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు అది స్ఫటికం దగ్గరికి జపాకుసుమాన్ని తీసుకొచ్చామనుకోండి తీసుకొచ్చినప్పుడు స్ఫటికంలో అది కనపడతా ఉంది వాస్తవానికి లేదు స్ఫటికంలో ఆ లక్షణం లేదు ఇది రావడం వల్ల కనపడతా ఉంది ఇక్కడ రెండు తెలుస్తూ ఉన్నాయి అర్థమవుతుంది ఇది భావార్థకం అభావార్థకం అసలు ఐ మీన్ అభావార్థకం ఎందుకంటే రెండు తీసుకొని వచ్చి ఇది అందులో ఉంది కానీ అక్కడ రద్దు సర్పవత అన్నప్పుడు ఒక్కటే ఉంది ఒక్కటే ఉన్నదే అది తెలియకపోవడం వల్ల ఇంకొక విధంగా కనపడింది ఇది చొప్పించి కనిపించింది ఎగ్జాంపుల్స్ అంతే సరేనా అందువల్ల నేతి నేతి వాక్యేహి అన్నప్పుడు అట్లాగే స్వరూప బోధ సత్ చిత్ ఆనంద స్వరూప అనేటువంటి బోధ కాబట్టి మొట్టమొదట ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని అన్నిటి తొలగించిన తర్వాత నిషిధ్య సఖ్య నిఖిల ఉపాధిన్ సమస్త వదిలేసిన తర్వాత ఏదైతే ఉందో మిగిలి వాట్ రిమైన్స్ ది ఆత్మ అదే ఆత్మై ఉంది నిఖిల ఉపాధి నిషిధ్య నేతి నేతి వాక్యత దీనివల్ల జీవ పరమాత్మనోహో ఐక్యం ఇది కూడా అర్థం చేసుకోండి బాగా ఐక్యం అంటే జీవహ పరమాత్మ రెండులా జీవాత్మ పరమాత్మనోహ ఐక్యం కదా జీవాత్మ పరమాత్మ జీవాత్మ వేరుగా పరమాత్మ వేరుగా ఉండరా చాలా ఇంపార్టెంట్ ఇది ఇక్కడి నుంచే ద్వైతం పుట్టుకొచ్చేది ఆ తర్వాత విశిష్టాద్వైతం గోపురం అర్థమవుతుంది జీవాత్మ పరమాత్మ ఇద్దరు ఉండారా ఇద్దరు ఉన్నారన్నాం అనుకోండి లాజిక్ ఇద్దరు ఉన్నారనుకోండి రెండు సత్యాలే అవునా రెండు సత్యాలైనప్పుడు ఐక్యం కుదరదు అది ఉంటుంది ఇది ఉంటుంది ఐక్యం ఎట్లా అసలు రెండు సత్యాలైతే ఏది సత్యం కాదు ఎందుకని సత్యం ఒకటే కానీ రెండు అయ్యేందుకు అవకాశం లేదు రెండు కనుక ఉంటే ఒకటి మరొకదాన్ని పరిమితం చేసుకుంటూ పోతుంది మీకు తెలుసు కాబట్టి నిషేధించడము అనేటువంటి విషయంలో నిషేధించవలసింది గనక సత్యమే అయితే దాన్ని నువ్వు నిషేధించలేవు బాగా అర్థం చేసుకోండి నిషిధ్య నిఖిలోపాధిన్ అన్ని ఉపాధుల్ని నిషేధించమంటున్నాడు ఆ నిషేధించేది ఏదో అదే గనక సత్యం అయితే నువ్వు నిషేధించలేవు అన్నా సత్యం కాకుండా కనపడుతుంది అందువల్ల నిషేధించగలుగుతావు రజ్జు సర్పవద్దు అడా పావు పామే గనక ఉంటే లేదని అనలేదు పాముంది కానీ పాం లేదు లేకుండానే ఉన్నట్టుగా నీకు కనిపిస్తూ ఉంది గనక రెండు గల సత్యాలు అయితే మాత్రం ఐక్యం కుదరదు కానీ ఇక్కడ లేకనే ఉన్నట్లు కనిపిస్తూ ఉంది ఆరోపణ ఇది ప్రధానమైనటువంటి విషయం ఉపాధుల విషయంలో ఒక జాగ్రత్త వినాలి ఇక్కడ మీరు ఐక్యం ఎందుకు కుదరదండి సత్యం అహం జివాత్మ అనుకుంటుండగా అహం అహం అహం ఇది నేను అహం ఇదం తయా గృహ్యతే ఇది అసలు విషయం నేను అనేది నాదిగా గుర్తిస్తాను అని వచ్చిన అది ఇప్పుడు ఈ దేహం ఏంటిది ఇది నాదే నేనా నేనెక్కడ ఉంది ఇక్కడ నాది కదా నేను ఎంత ఎర్రగా ఉన్నానో తెలుసు ఎంత నల్లగా ఇది ఇది చూడండి దరిద్రం అంటే దేహం ఇదం నీకు తెలుస్తుంది నీకు తెలిసేది ఇదం ఇదం అంటే దిస్ ఇది నీకన్నా అన్యంగా తెలిసేటువంటిది దేహం నీకు అన్యంగా తెలుస్తా ఉంది నాది అను నేను కాదండి వాళ్ళే దేహం నాది అను తర్వాత ఎట్లా కాదు నేను చెప్తా నేను కూర్చోవడం పెద్ద ప్రాబ్లం నేను అనేది నాదిగా గ్రహిస్తాను వచ్చిన బాధంతా ఇది సరేనా నాది అనేది ఏదో అది నేను అనుకుంటూ ఉన్నాను అది అర్థమవుతుంది ఇదంతయా ఎత్తత్ గ్రహ్యతే తత్ అహం ఏదం తయత్ గృహ్యే తీన్ అహం న నైదు నైదు నయా ఇది అని ఎత్ గృహ్యేదైతే అలా తెలుస్తూ ఉందో ఎత్ ఇదం తృహ్యతే తత్ అహం నా అవునా ఇది ఇది అని ఏదైతే నువ్వు అంటున్నావో అది నువ్వు కాదు నీకన్నా అన్యమైనదాన్ని నువ్వు ఇది అనేది కాబట్టి నా దేహము నా మనసు నా ఇంద్రియాలు నా ముక్కు నా చెవి నా మనసు నా జ్ఞాపకం ఇలా మాట్లాడుతూ ఉన్నావు గనక ఇవన్నీ ఇదం ఇదం ఇదం ఇదంగా తెలుస్తున్నాయి కాబట్టి ఇవేవి కూడాను అహం అయ్యేందుకు అవకాశం లేదు అయితే ఇంతకు ఎట్లంటే క్షేత్రజ్ఞం ఏవ అహం క్షేత్రజ్ఞ ఏవ ఇది పాయింట్ అది తప్ప మీ తదంత క్షేత్రమే పద్మూడు అధ్యాయం ప్రకారం అంతఃేత్రమే ఈశ్వర జీవ జీవాత్మ పరమాత్మనో ఐక్యం విద్యాత్ కథం క్షేత్రం నిషిధ్య అంతే క్షేత్రాన్ని నిషేధించాలి క్షేత్రం అంటే ఏంటి క్షేత్రజ్ఞుడి కన్నా అన్యంగా ఉండేది క్షేత్రమే ఒక దేహమే కాదు నాయన క్షేత్రం అంటే ఆ మొత్తం ఇచ్ఛ ద్వేష సుఖం అయిన వచ్చాయి కదా పంచచేంద్రియ గోచరాహ ఏది పద్మూడు అధ్యాయంలో కాబట్టి ఈ దేహమే కాదు ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమి చభిదీయతే ఈ శరీరం ఏదైతే ఉందో ఇదం ఇది క్షేత్రం లే సవికారం ఉదాహృతం తర్వాత వెంటనే చెప్తాడు ఇదొక్కటే కాదు క్షేత్రం అంటే ప్రపంచమంతా కూడా క్షేత్రమే ఎందుకని దృశ్యత్వాత్ జడత్వాత్ నీకు తెలియబడుతుంది కనుక ఇచ్చ కోరిక క్షేత్రం ద్వేషం క్షేత్రం సుఖం క్షేత్రం పద్ముడు అధ్యాయం సుఖం క్షేత్రం దుఃఖం క్షేత్రం ఇచ్చ ఎందుకనండి ఇవన్నీ కూడా క్షేత్రాలు అన్ని నీకు తెలుస్తున్నాయి సుఖాన్ని నువ్వు చూస్తున్నావా లేదా చూస్తున్నావు కదా క్షేత్రమేవా దృశ్యత్వాత్ దుఃఖాన్ని నువ్వు తెలుసుకుంటున్నావా లేదా క్షేత్రమేవా దృశ్యత్వాత్ ఇవన్నీ నీకు అర్థమవుతున్నాయి కదా ఆల్ దీస్ థింగ్స్ ఆర్ నో టు యూ యుర్ దీర్ యు ఆర్ ద్రష్ట క్షేత్రజ్ఞ ద్రష్ట క్షేత్రజ్ఞం చాపి మాం విద్య సర్వక్షేత్రు భారత కాబట్టి అన్ని క్షేత్రాలు క్షేత్రజ్ఞ స్వరూపం నీవే గనక eva. క్షేత్రం దృశ్యత్వాత్ eva. నువ్వు తెలుసుకుంటూ ఉన్నావు ganaka అది క్షేత్రము నువ్వు చూస్తూ ఉన్నావు ganaka అది క్షేత్రము నువ్వు తెలుసుకునేటువంటి వాడివి ను జ్ఞాత భాస్వరూప ద్రష్ట కాబట్టి ఇవన్నీ కూడాను క్షేత్రాలు కాబట్టి దృక్ దృశ్యం దృశ్యం జడం దృగ్దృశ్య వివేకేన దృగ్బ్రహ్మ దృశ్యం మాయా తినేష్ కాబట్టి ఏదైతే నీకన్నా అన్యంగా తెలుస్తూ ఉందో దేహం ఇంద్రియాలు మనసు బుద్ధి కోరిక రాగము ద్వేషము అసూయ ఈర్ష ప్రేమ సుఖము దుఃఖము ప్రపంచము అంత కలిసి క్షేత్రం దానికి భిన్నమైనటువంటి వాడివి క్షేత్రజ్ఞ క్షేత్రజ్ఞ ఈ సంస్థాన్ని తెలుసుకునేటువంటి వాడు అలాంటప్పుడు స్వామీజీ మరి అన్ని క్షేత్రాలను తెలుసుకోవాలి కదా నేను క్షేత్రజ్ఞ నేను అన్నింటిలో అవసరంలే ఎందుకనంటే అంతటా క్షేత్రాలుండినా అవన్నీ నావనుకోవడంలే నేను ఇదొక్కటే నాదనుకుంటున్నా అది వచ్చిన బాధ ఇప్పుడు మీ శరీరాలని నావనుకోవడంలే నేను ఇదొక్కటే అనుకుంటున్నా ఈ డిఫరెన్స్ ఎందుకు వస్తుందో తెలుసు ఇప్పుడు అవసరం ఉండేది మీకు అవసరం వచ్చినప్పుడు చెప్తా ఈ డిఫరెన్స్ ఎందుకు వస్తుందంటే దేహాల్లో కాదు సూక్ష్మ శరీరాల్లో మార్పు సటిల్ బాడీలో మార్పు ఈ దేహంలో ఉండే సూక్ష్మ శరీరం వేరే ఆ దేహంలో ఉండే సూక్ష్మ శరీరం వేరే ఈ దేహంలో ఉండే సూక్ష్మ శరీరానికి సంబంధించిన కోరికలు వేరే ఆ దేహంలో ఉండే సూక్ష్మ శరీరానికి సంబంధించిన కోరికలు వేరే అక్కడ వేరేతా సూక్ష్మ శరీరంలో డిఫరెన్స్ కానీ స్థూలానికి సంబంధించింది కానీ కాదు కాబట్టి దిగ్ వివేకేన నిఖిల ఉపాధి అఖిల ఉపాధి నిషిధ్య నేతి నేతి వాక్యత ఇంకొక పాయింట్ పోతున్నాను నెక్స్ట్ శ్లోకానికి ఇది కాదు ఇది కాదు అనే వాక్యం చేత నిషేధించాలి అవునా ఇప్పుడు చేయడం లేదా మీరు నేను ఇది కాదు అది కాదని చేసేది దేంతో మనసుతో అది ఉపాధి కాదు మనసు ఉపాధి కాదా దేహం ఉపాది ప్రాణం ఉపాది ఇంద్రియాలు ఉపాధి మనసు విగ్రహేంద్రియ ప్రాణ ది మనసు కూడా ఉపాధి కదా ఉపాధితో ఉపాధి నిషేధించేది అట్లా ఇప్పుడు మనసుని తీసి ఇప్పుడు ఇంద్రి దేహం నేను కాదని ఇంద్రియాలను నేను తర్వాత మనసు దగ్గరికి వచ్చి మనసుని తీసే పడాం ఇప్పుడు బుద్ధి నేను తెలుసుకోవడానికి మనసేది సో మంచి బుద్ధిని తెలుసుకోవడం బుద్ధికి తీసి పడేసాము అమృతిని తెలుసుకోవడానికి బుద్ధి కాబట్టి మనసు కూడా ఉపాదే గనక మనోపాధి ఉపాధిని నిషేధించమంటే వీటిని తీసి పడేయమని కాదు అర్థమవుతుంది నిషేధించడం అంటే అర్థం చేసుకోవడం నిషేధించడం అంటే కొండలో ఉండేది మట్టి అని తెలుసుకోవడానికి ఏం చేయాలి కుండని నిషేధించాలి కొండ నిషేధించాలని పగలగొట్టాలి అవసరం లేదు కొండ మట్టి అయింది తెలుసుకుంటే సరిపోతుంది మృతికి అయితే అవసరం అర్థమవుతుంది అది అర్థం చేసుకోవడం అని అర్థం ఇదే నిషేధించడం అంటే ఇప్పుడు చూడ ఇది నా ఇది నా షర్టు పోనీ చెప్పండి కన్ఫ్యూజన్గా ఉన్నారు కొందరు ఇది నా షర్టు నా చొక్క కదా పోనీ దేహం వరకు చూస్తాం ఆ తర్వాత విషయం ఆత్మద్దు ఇది నా చొక్క అంటే నేను కాదనే కదా చొక్కా నేను కాదు కదా నాది చొక్క నేను కాదు కదా ఇది నా చొక్క నేనే అనుకున్నాను అనుకో కాదు ఇది నా చొక్కాని నేను నిషేధించాలి నిషేధించాలంటే ఏం చేయాలి ఇప్పుడు అర్థం చేసుకోవాలి అంతే కదా చించాలా చించాల్సిన అవసరం లేదనుకుంటున్నాను నేను ఎందువల్ల ఈ చొక్కా ఎప్పటి నుంచి ఉంది ఇంతకుముందే నాలుగు ముప్పవి కేసుకున్నాం వచ్చేటప్పుడు నాలుగున్నరకేము నాలుగు గంటకేముంది అప్పుడు ఇది ఉందే లేదు ఇది లేనప్పుడు నేనున్నాను లేదా నేనున్నాను ఇది లేకపోయినా నేనున్నానంటే ఇది నేను కాదు కదా అంతేనా ఈ లక్షణం నాది కాదు కదా అంతే ఇది నాది కానీ నేను చొక్కా కాదు ఫినిష్ ఇంతే అర్థం చేసుకోడు ఇప్పుడు ఉపాధి నేను నిషేధించినట్టే కదా అంతే చెంచాల్సిన కదా ఏం లేకొద్ది మరి ప్రాక్టికల్ కనుక మీరంతా అట్లా చేస్తారేమో అని భయం కనుక నిషిధ్య నిఖిల ఉపాధి నేతి నేతి వాక్యత విద్యాదక్య మహావాక్యే జీవాత్మ పరమాత్మోహింధిం బుద్ధవక్షరం ఏతద్విలక్షణం విద్యాత్ అహం బ్రహ్మేతి నిర్మలం ఆవిధ్యకం ఆవిద్యకం అవిద్యకం ఉన్నాయి ఆవిద్యకం శరీరాది దృశ్యం బుద్భుదవత్ క్షరం ఇప్పుడు ఇప్పుడు ఏం చేశాం మనం దీనికి ముందు శ్లోకం ముప్పై శ్లోకం అంటే సమస్త ఉపాధులు ఏవైతే ఉన్నాయో నేతి నేతి వాక్యత నిషేధి వాటిని నిషేధించాము నిషేధించిన తర్వాత ఏదైతే ఉందో ఉపాధులన్నింటినీ నిఖిల ఉపాధి నిషిధ్య వాటి నిటి నిషేధించిన తరువాత చివరికి ఏం వస్తుంది సాక్షి వస్తుంది కదా ఇప్పుడు సాక్షి ఉపాధులు అవుతుందే కాదు ఇంతకుముందు పొరపాటున ఉపాధులే సాక్షిని ఉపాధులుగా అనుకుంటూ వచ్చాం ఇప్పుడు దాని నుంచి విచారణ చేసిన తర్వాత దృగ్దృశ్య వివేకేన అక్కడి నుంచి వచ్చి సాక్షి నేను ఇవన్నీ కాదు దృగేవా నత దృశ్యతే జడత్వాత్ ఇది అని అర్థం చేసుకున్న తరువాత ఇప్పుడు ఉండేటువంటిది సాక్షి ఇది ఆత్మ వాటికైనా విలక్షణమైనటువంటిది కాబట్టి ఆవిద్యకం శరీరాది దృశ్యం బుద్భుదవత్ క్షరం బుద్భుతవత్ అట్లా పెట్టండి నీటి పొడగలు బుద్భుదం బుద్భుతవత్ బుద్భుదం వలె దృశ్యం క్షరం అది పాయింట్ దృశ్యం క్షరం చాలా క్లియర్గా ఉండాలి ఇప్పుడు మీకు ఇది ఎందుకంటే ఇంతవరకు నేను చెప్పుకుంటూ వచ్చిందంటే అదే మీకు దృశ్యము జడము క్షరము దృశ్యత్వాత్ జడత్వాత్ అర్థమవుతుంది కాబట్టి దృశ్యం ఏదైతే ఉందో యత్ దృశ్యం తత్ పాంతేనా ఈ శ్లోకంలో చూడండి యత్ దృశ్యం తత్ క్షరం ఇప్పుడు ఎదృశ్యం తనశండి దృశ్యం తర్నశం తర్నశం యత్ దృశ్యం తత్ బుద్ధవత్ క్షరం యత దృశ్యం తత్ క్షరం ఇందువల్ల జడత్వాత్ ఘటవత్ ఘటవత్ కాబట్టి కుండ నీకు ఎట్లాగైతే కనపడుతుంది కనుక జడవత్ కుండ జడము నీకు దృశ్యంగా తెలుస్తూ ఉంది కాబట్టి అది క్షరం ఏ రోజైనా పగిలిపోతుంది కుండ ఎందుకని నీకు కనపడుతున్నది కనుక యత్ దృశ్యం తత్ క్షరం ఘటాధివత్ ఘటవత్ బుద్భుధవత్ అది ఇప్పుడు ఇంకోటి అర్థం చేసుకోండి కాబట్టి ఆవిద్యకం శరీరాది చూసారా కాబట్టి కేవలం ప్లీజ్ మన యొక్క అజ్ఞానం చేత ఏదైతే మనం ఆరోపించామో ఈ దేహము ఇంద్రియాలని ఉపాధులు వాటి నుంచి విడిపడిపోయాం గనక అవిద్య చేత నేను అని తిరగబడినటువంటి ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నవో ఇంతవరకు ఆవిద్యకం శరీరాది దృశ్యం దృశ్యం కాబట్టి ఈ దేహాదులు ఏవైతే ఉన్నావో దేహం ముదులుకొని ఉపాధులన్నీ కూడాను దృశ్యమే కనుక క్షరం జడత్వాత్ జడత్వాత్ క్షరం నశించిపోతాయి అవి ఎట్లాగో ఘటవత్ కుండలాగే కనుక బుద్బుధవత్ నీటి బుడగలాగా దృశ్యాత్ సరేనా ఇప్పుడు ఇవి దృశ్యం గనక జడాలు గనక ఇవి నశించిపోతాయి కదా కుండలాగా ఘటవత్ బుద్భుదవత్ బుద్భుధవత్ అనడం ఏంటంటే ద్రష్ట నష్ట స్వభావం అంటే కనిపిస్తూ కనిపించకుండా ఇప్పుడు ఒక్కసారి నీళ్లు ఉంటే లోపల ఏదో సం సౌండ్ అవుతుంది గుడగొడగానే ఆ గుడే బుడబడాలని సార్ బుడ బుడగ బుడ తర్వాత నీటి పొడగా తయారవుతుంది మనం చూసే లోపల పోతుంది మనం చూసే లోపల పోతుంది కాబట్టి దృశ్యం అట్లాగే అర్థమవుతుంది ఇప్పుడు ఎన్నో ఎన్నో ఎన్నో ఎన్నో ఊహిస్తాం క్షణంలో పోతాయి అందువల్ల బుద్భుదవత్ బుద్భుదవత్ ఒకటే ఒక క్షణం ఏదైనా ఏదైనా ఒకే మనకు ఆ క్షణం వరకు తెలియదు అది వచ్చిన బాధ అందువల్ల బుద్భుదవత్ ఇప్పుడు ఒక బుద్భుతం వచ్చింది నీటి బొడ కనపడతా ఉంది మనకు ఎప్పుడు పోతే టప్ ఆ పూయ తిరిగింది మనకు ఉందనుకుంటున్నా పోయిందనుకుంటాము కాబట్టి ప్రయాణం చేస్తూ ఉంటాం నైట్ మనం పోతూ ఉంటాం ఎదుటోడు వచ్చి కొట్టినా లేక మనం పోయి నిద్రలో దాన్ని కొట్టినా ఇప్పుడు పోతూ ఉంటాము ఆ పక్కన ఉంటుంది ఇంకోటి సరేనా ఇలా పోతా ఉంటాము సరేనా అప్పటి వరకు సేఫ్ అంతే అంటే ట బుద్భుతవత్ క్షరాలన్నీ అట్లాగే ఉంటాయి కాకపోతే ఏంటంటే ఒకరికి జరగతా చూసారా అప్పుడు మనకు అర్థం కాదు అందువల్ల శాస్త్రం జన్మ మృత్యు జ్వర వ్యాధి దుఃఖ దోషాను దర్శనం అసలు మన జీవితాల్లో జరిగితే కూడా అర్థం కావు నేను అదే చెప్పింది మీకు ఇంట డక్షన్లో జరుగుతాయి ఆ జరిగినప్పుడు ఇంకా మనం బతకడం మీద చచ్చిపోవడానికి మనం ప్రయత్నం చేస్తాం కాలక్రమేణీ పోతాయి మళ్ళీ మళ్ళీ మళ్ళీ మొదటికి వస్తుంది భూమి గుండ్రంగా ఉందని మళ్ళీ అందువల్ల వైరాగ్యం వినా జ్ఞానం నాస్తి మనిషిలో వైరాగ్యం రానంత వరకు జ్ఞానం రాదు వైరాగ్యం అంటే ఒకటే విగతరాగ నీకు ఎన్నున్నా వాటి మీద గనక నీ దృష్టి లేకుండా ఉంటే అది వైరాగ్యం అంతే వైరాగ్యం అంటే ఇది కాదు వైరాగ్యం సరేనా దేనివైపు పరుగులెత్తకుండా ఉండాలి ఆ పరుగులెత్తేది ఏదో అది సత్యవస్తువు వైపే ఉండాలి అప్పుడు ఇవన్నీ ఉంటాయి నువ్వు విలక్షణంగా ఉంటావు ఎందుకని ఇవన్నీ ఆవిద్య సంబంధం అది తెలుసు కనుక ఆవిద్యకం శరీరాది దృశ్యం బుద్భుతవత క్షరం ఏతత్ ఏతత్ దృశ్యాత్ ఆ దృశ్యం ఏదైతే ఉన్నవో వీటన్నిటి విలక్షణం చూడండి పదం విలక్షణం అంటే ఎందుకో తెలుసా ఏతత్ విలక్షణం వాటికన్నా విలక్షణం అంటే ఏంటి వాటిలో ఏ లక్షణాలు అయితే ఉన్నాయో అవి దీంట్లో లేవు అందువల్ల విలక్షణం విగత లక్షణం అది నశించే స్వభావం కలిగి ఉంది ఆత్మలో అది లేదు ఏతత్ విలక్షణం విద్యాత్ అహం బ్రహ్మేతి నిర్మలం ఆ బ్యూటిఫుల్ కాబట్టి దృశ్యాత్ బుద్భుదవత్ క్షరం దృశ్యాత్ శరీరాది ఇవంత ఏవైతే ఉన్నావో ఏమి ఉపాధులన్నీ కూడాను ఇవన్నీ దృశ్యాత్ ఇవన్నీ దృశ్యవత్ దృశ్యాత్ విలక్షణం ఆ దృశ్యములు ఏవైతే ఉన్నాయో వాటికంత తాను వేరు ఎట్లా అహం ఇది విద్యాత్ కాబట్టి ఏవైతే దృశ్యాలుగా తెలుస్తూ ఉన్నాయో అది దేహమైనా మనసైనా బుద్ధైనా ఇంద్రియాలైనా ప్రాణమైనా యావత్ ప్రపంచమైనా ప్రపంచంలో కనిపించేటువంటి విషయాలైనా నీ మనసుకు అనుభవాలైనా అనుభవాలు అనుభూతులైనా అవి నువ్వు తెలుసుకుంటూ ఉన్నావు కనుక ఆల్ దీస్ థింగ్స్ ఆర్ నొంట్ యూ నీ తెలుస్తూ ఉన్నాయి కనుక యూఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద లక్షణం డిఫరెంట్ అవి నీకు తెలుస్తూ ఉన్నాయి గనక నువ్వు విలక్షణం అవి జడాలు కనుక ను విలక్షణం ఎందుకని అవి భాష్యం నువ్వు భాషక అవభాసయతి కనుక దృశ్యాత్ విలక్షణం అహం ఇది విద్యాత్ ఏమిటి అహం ఇది విద్యాత్ అహం బ్రహ్మేతి నిర్మలం నిర్మలం బ్రహ్మ అహం ఇది విద్యాత్చారా తెలుసుకోవడం అట్లా నిర్మలం బ్రహ్మ అహం ఇది విద్యాత్చరా నిర్మలం మలం లే ఇప్పుడు ఇక్కడ బ్రహ్మ స్వరూప ఆత్మస్వరూప గనక అన్ని అవిద్యాది రహితం రాగద్వేషాది రహితం కర్తృత్వ భోక్తృత్వ రహితం సమస్తం ఏవి లేవి ఇప్పుడు ఎందుకని అవన్నీ ఉపాధి ధర్మాలే గాని విలక్షణమైనటువంటి ఆత్మ కాదు గనక ఉపాధి ధర్మాలు ఉపాధివే నేను ఐఆమ్ ఆల్వేస్ ఫ్రీ సచ్చిదానంద స్వరూప స్వరూపహ కాబట్టి నాకు జడము లేదు నేను అసత్యము గాను లేకుండా పోయేవాడిని కాదు నాకు దుఃఖం అసలేదు అర్థమవుతుంది ఇవన్నీ కూడాను ప్రపంచంలో భాష్యంలో ఉన్నవే కానీ భాషక స్వరూపంలో లేదు ఇప్పుడు మనం అధ్యయనం చేసేటువంటి గ్రంథం పేరేంటి పర్వలేదు అన్నిట్ల జ్ఞాపకం పెట్టుకుంటున్నారు నాకు ఎంత ఆనందంగా ఉందంటే ఆత్మబోధ ఇది ఆచార్యుల వారు రాసింది ఆత్మబోధ కదా ఉపనిషత్తుల్లో ఇది నూట ఎనిమిది ఉపనిషత్తుల్లోనే వీటిల్లో ఆత్మబోధో ఉపనిషత్తు ఒకటి ఉంది ఇదే పేరు బోశ దాన్ని చూసి ఆచార్యులు వారు అట్లా అనుకున్నారు రాదా అనుకుని రాశారు ఆత్మబోధ అని తెలియదు బోధ అంటే జ్ఞానం ఆత్మబోధ అనేక చోట్ల వస్తుంది ఇది ఆత్మబోధ ఉపనిషత్తు ఉంది ఆత్మబోధోపనిషత్తు ఇప్పటి వరకు మనం చెప్పిందంత ఆత్మబోధోపనిషత్తులో ఒక మంత్రం రాజ్ఖండ్ రాజ్ఖండ్ బ్యూటిఫుల్ మంత్రం చిద్రూపత్వాత్ నమే జాడ్యం చిద్రూపత్వాత్ చిత్త అంటే జ్ఞానం కదా జ్ఞాన రూపత్వాత్ చిూపత్వాత్ నమే జాడ్యం సత్యవాత్ అనృత మమంద మే దుఃఖం అయిపోయింది కదా సత్యం జ్ఞానం అనంతం అజ్ఞాత్ అజ్ఞానాత్ భాతి సత్యవత్ అసలు నా వాస్తవస్వరూపం అది నేను చిద్రూపత్ నేను జ్ఞానస్వరూపం గనక జడంగాడు నేను సత్య స్వరూపం గనక అసత్యం కాను ఓకే నేను ఆనంద స్వరూపం గనక నాకు దుఃఖము లేదు అజ్ఞానాథ్ భాతి సత్యవత్ ఇవన్నీ తెలియడం లేదు కానీ ఈ ప్రపంచం మాత్రం సత్యంగా కనపడతా ఉంది ఎందువల్ల అజ్ఞానాథ్ డ్యూ టు ఇగ్నరెన్స్ అంతే అర్థమవుతుంది ఇది ఆత్మబోధ ఉపనిషత్తులో ఉంది మంత్రం అర్థమవుతుంది ఇప్పుడు ఆత్మబోధ మనకు వచ్చిందంత దీన్ని సరిపోద్ది ఇది మన్నం ముంద శ్ర నీతి నేతీతి వాక్యత నిషిధ్య నికలోపాధి నీతి నేతి వాక్యత విద్యాత్ ఐక్యం మహావాక్యేహి జీవాత్మ పరమాత్మ ఇది శ్రవణం ఇక్కడ ధృవపరుచుకుంటున్నాం నేనిది కాదని ఇక అక్కడి నుంచి విలక్షణం ఏది ఆత్మ విలక్షణం కాదు ఇదంతా ఇక్కడి నుంచి మననం దేహాన్ని జరాకాష్యయాదయ దేహాన్యత్వాన్న మే జన్మ జరాదయ శబ్దాది విషయ చూచారా ఇప్పుడు శ్రవణం అయిపోయింది గనక అని లేదు ఇప్పుడు ఇప్పుడు నీకు చెప్పేసి నా నేను ఇదంతా జస్ట్ రిపీట్ చేస్తా ఇంకా మననం మనం ఎందుకు సందేహం లేకుండా చేసుకోవాలి మళ్ళీ మళ్ళీ నేను దేహం అనకూడదు ఇప్పుడు గురువు దగ్గర శ్రవణం చేశాం నిషిద్ధ్య నికులోపాధిన్ ఇంకా దాంట్లోనే ఉండాలి మనం కాబట్టి మళ్ళీ అక్కడే పోయి నా దేహం ఇది మొదలు పెట్టకూడదు మళ్ళీ కాబట్టి దేహ అన్యత్వాత్ దేహ అన్యత్వాత్ దేహం కన్నా వేరు గనక దేహాన్యత్వాత్ దేహ అన్యత్వాత్ మే నాకు జన్మ జరా కార్ష్య లయాదయ నా అది దేహాన్యత్వాత్ నా మే జన్మ జరా జరాకాషలయాదయ ఒకటి ఇక్కడ దేహం ఇదిగో ఇప్పుడు చూడండి ఉపాధులు ఎట్లా పోతా ఉన్నాయి తమాషా అర్థం చేసుకోవడం దేహ అన్యత్వాత్ కదా ఆత్మ దేహం కన్నా విలక్షణం కదా దేహ విలక్షణం కదా అది దేహీ క్షేత్రక్రమే ఉన్నావు కనుక దేహ అన్యత్వాత్ మే జన్మ నా అంతే నేను దేహం కన్నా వేరు కనుక నేను ఆత్మని కాదు అహం ఆత్మ స్వయం ప్రకాశతే అహం దేహ నా నాహం దేహ నేను దేహం కాను ఎప్పుడైతే నేను దేహం కాను మే జన్మ నాకు జన్మ లేదు ఎందుకని జన్మ దేహానికే కానీ నాకు కాదు పెద్ద ప్రాబ్లం పోయింది తుసరా మననం అది మననం ఇంపార్టెంట్ స్థిరపరచుకోవాలి జన్మ ఎప్పుడైతే లేదో తర్వాత బొమ్మ లేదు బరుసు జన్మ లేదు హో ఇది కనుక అర్థమైతే చక్కగా ఎవరన్నా వచ్చి జాగ్రత్త సార్ ఏ పాయ్ ఏమని డెత్ ఫ్రీ డెత్ ప్రూఫ్ డెత్ ప్రూఫ్ సార్ ఏంట ఇదంతా నేను తెచ్చేవాడిని కానీ కాదు నాకు అర్థం కావాలి నువ్వు కావాలంటే అర్థం కాకపోతే నేను మాత్రం చచ్చేవాడిని కానే కాదు ఎందుకు దచ్చేవాడి కాదు నేను పుడితే కదా అందువల్ల జన్మ ఎప్పుడైతే లేదు అని అన్నామో ఇంక మృత్యులేదు ఎవరికీ ఎవరికీ లేదు సార్ ఇప్పుడు అన్నిటి నుంచి ఉపాధుల నుంచి విడిపడిపోయినటువంటి ఆత్మ విలక్షణమైన ఆత్మ నువ్వు ఆత్మే సర్వగతం అన్నవే వ్యతిరేకం అర్థమైందే ఇప్పుడు ఎవరికీ లేదు అందువల్ల నేను చచ్చిపోతాననేమో భయపడాల్సిన సో అస్సలు లేదు ఎందుకని నేను పొట్టలేదు ఇంకెవరి కోసం నేను బాధపడాలా నాకు సంబంధించిన వాళ్ళు చచ్చిపోతారేమో వాళ్ళు బొట్టలేదు కదా ఆ కొండలో ఆకాశం ఈ కుండలో ఆకాశం రెండు ఒకటి ఆకాశం కాబట్టి వాళ్ళ కోసం బాధపడ అంతవరకు తీసుకోకపోతుంది చూసారా అంతవరకు తీసుకెళ్ళదు శాస్త్రం జ్ఞానం ఇది ఏ థెరపిస్ట్ అయినా మనకివ్వగలడా చెప్పండి ఎంత కౌన్సిలింగ్ చేసినా ఎంత డబ్బు ఇచ్చినా జ్ఞానం ఇచ్చేస్తుంది ఇంకా అక్కడి నుంచి లేదనుకో మనకు ఈ వర్షగా పోతాం చూడు దేహ అన్యత్వాత్ మే జన్మ నా కదా జరా నా ముసలితనము లేదు కార్శ్య నేను ఇది అపక్షయతే ఉండ అంటే బలహీనత కార్శ్య జరా వచ్చిన ముసలితనం వచ్చినప్పటికీ మనిషిలో బలహీనత వస్తూ ఉంటుంది దేహంలో అన్నిట్లో మనసులో అన్నిట్లో వస్తుంది వాస్తవంగా రాదు వచ్చినట్టుగా భావన ఇప్పుడు ముసలు వాళ్ళందరికీ శక్తే మీరు చెప్పేదే ముసలంబితుంటాడు చూడండి అప్పుడు ఎట్లా వస్తుంది శక్తి మీరు చూడండి ఇంట్లో మనం ఏదైనా పని చెప్తేనే నానా కొద్దిగా బ్యాంక్ దాకా రానానా నువ్వే డ్రా చేయాలంట డ్రా చేసిస్తూ బ్యాంకు దాకా రాగా నన్న ఎందుకంటే అది నువ్వే ఓపెన్ చేయాలట ఏది లాకర్ అని అన్నామనుకో ఏంటో రా ఉదయం నుంచి చాలా నీరసంగా ఉందిరా ఎందుకంటే వయసు అయిపోయింది కదా రేపు చూస్తాం రేపు వాడు అనుకుంటాడు రేపు ఇంకా ఘోర కుట్టావేమో అది అదే మళ్ళీ కొద్దిగా ముసలమ్మ కనుక కాఫీ లేట్ అయితే ఏమైంది నీకు ఏమైంది ఒరే లేచిపోవడానికి వాడి పోయి లాకర్ ఓపెన్ చేయడానికి ఏమి కష్టమైపోయా ఇక్కడ నుంచి లేచిపోయి కిచెన్లో గొడవ చేస్తుంటాడు ముసలాయిన అంతకుముందు కర్రబట్టుకుని ఉంటాడు తిట్టడానికి మాత్రం కర్ర లేకుండా పోతుంది అందువల్ల సగం లేదులే మీరు కూడా ముసలాడలే మనం ఎప్పుడు కూడా అంటే మనం కుర్రోడకన్నా మనం బాగుండాలి సరేనా ఎందుకంటే మనకు జ్ఞానం వచ్చింది కదా ముసల్తాన్ వ్యాణించరా కార్ష్య కార్ష్య అంటే అది బలహీనత వీక్నెస్ తర్వాత లయాదయ చావు కాబట్టి జన్మ జరాశ్య లయాదయ ఎట్సెట్రా విలక్షణత్వాత్ ఇది ఎందుకని ఘట ద్రష్ట ఘటాద్భిన్న దేహద్రష్ట దేహాద్భిన్న కొండను చూసేవాడు కొండ కన్నా వేరుగా ఉండాడు దేహాన్ని చూస్తున్నాను కనుక దేహం కన్నా వేరుగా ఉన్నాను ఘటవత్ పరిదృశ్యమానం ఇదిగో కొండ ఎట్లాగైతే కనపడతా ఉందో ఇదిగో దీన్ని చూస్తున్నాను చూసారా నేను ఇది నాకన్నా వేరుగా కనపడుతుంది అట్లాగే దేహం కూడా నాకు కనపడుతూ ఉంది పరిదృశ్యమానం ఘటవత్ అందువల్ల నాహం దేహ అహం దేహహ నా నెక్స్ట్ చూడండి కాబట్టి దేహ అన్యత్వాత మే జన్మ జ్వర కార్ష్య లయాదయ నా నెక్స్ట్ శబ్దాది విషయ సంగీంద్రియతయాంద్రియతయా అహం న ఇంద్రియాణి పో కదా ఇంద్రియాలు మనం కాదు కదా ఎందుకని బుద్ధ్యాదీనేంద్రియాణి అవభాసయతి ఆత్మా ఏక మర్చిపోవడం లేదు అని వాటినింటి ప్రకాశింపజేస్తూ ఉంది ఎందువల్ల జడత్వాత్ దృశ్యత్వాత్ అవి దృశ్యాలు గనక నేను ద్రష్ట కాబట్టి నేను అది ఎందుకు అయ్యేందుకు అవకాశం లేదు ఇంతకుముందు శ్లోకంలోనే చూచాము కాబట్టి బుద్ధి నేను కాదు ఇంద్రియాలు నేను కాదు సరేనా అసలు శాస్త్రం ఎక్కడన్నా వచ్చి ఏ నీకు బుద్ధి లేదన్నాడు అనుకోండి ఎగ్జాక్ట్లీ ఎస్ రైట్ ఎవడన వచ్చి ఎవరైనా నువ్వు బుద్ధి లేదు నీకు రైట్ రైటా ఇదేంటని ఇది మా భాష నీకు అర్థం కాదు ఎప్పుడు అర్థమవుతుందండి శృతి మందిరానికి వస్తే అర్థమవుతుంది ఎందువల్ల నాకు బుద్ధి లేదన్నావు నువ్వు ఎగ్జాక్ట్లీ నేను ఎందుకు నేను ఆత్మకథ బుద్ధి లేదు వాడు అనుకుంటాడు ఎందుకంటే ఉన్నత గ్రహిస్తూ బాధే లేదు బుద్ధి లేదు పోనీ లేదు ఎందుకది ఎందుకు నాకు బుద్ధి పరిమితమైంది నేను సర్వగతమైనటువంటి వాడిని బుద్ధికి పరిచ్ఛన్నమైన జ్ఞానం నాకు అనంతమైనటువంటి జ్ఞానం బుద్ధికి ప్రకాశం లేదు నేను ప్రకాశించేవాడిని చే ఆ లక్షణం నాకేంటి బుద్ధి లేదు వాడు పోయెడు పిలిచి వాడికి ఒక మాట చెప్ప నాకే కాదు నీకు కూడా అక్కడ ప్రాబ్లం అర్థమవుతుంది నాకే కాదు నీకు కూడా సార్ కనుక అహం నా ఇంద్రియాణి ఇప్పుడు ఇప్పుడు ఇంద్రియాలు కాదన్న తర్వాత ఇంకేము చెప్పండి అందోహం విచారం నా ఎందువల్ల ఆనందోహం ఆనందోహం కాదు అనందోహం నాకు నేను గుడ్డివాడిని కాదు ఐఎమ్ నాట్ బ్లైండ్ మై ఐసార్ బ్లైండ్ ఇంకా అందరి నిన్నట్లే ఇప్పుడు ఎవడన్నా కుంటివాడు ఉన్నాడు అనుకోండి వాడిని ఎవడన్నా నువ్వు కుంటివాడన్నాడు అనుకోండి పర్వాలేదు ఎందుకని ఐఎమ్ నాట్ లేవు మై ల్యాగేజ్ లేవు కాణోహం ఎవడన్నా ఒక కంటితో చూడాడు అనుకోండి కాణహ వాడిని పోయి ఎవరి ఏమన్నా పర్వాలేదే కళ్ళకి అదేదో కళ్ళకుంది కళ్ళ వ్యవహారం అది నాకు కాదు ఎందుకని కళ్ళు అలా ఉన్నాయి అని కూడా నేను ప్రకాశింపజేస్తూ గనక నేను భాసక స్వయం ప్రకాశదే కాబట్టి నా ఇంద్రియాని కాబట్టి ఇంద్రియాలు లేవు ఇంద్రియాలు నాకు లేనప్పుడు ఇంద్రియ సంబంధం ఎక్కడిది అది నిరీంద్రియతయా నిరీంద్రియతయా అది ఇంత ముందు చూచారు కదా అట్లాగే ఏమని బోధతయా అట్లా ఇక్కడ నిరీంద్రితయా నాకు ఇంద్రియాలు లేవు గనక శబ్దాది విషయ సంగహ శబ్దంతో సంబంధం లేదు రూపంతో సంబంధం లేదు రసంతో సంబంధం లేదు అర్థమవుతుంది ఇప్పుడు గంధంతో సంబంధం లేదు అవన్నీ శబ్ద స్పర్శ రూప రసగంధాదులు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ ఆత్మన ఆత్మ ఏకదా అవభాసయతి ప్రకాశయతి కాబట్టి నిరీంద్రిత శబ్దాది విషయ సంగూ అహం కోహం కహ అసంగోహం అసంగోహం అసంగోహం పునఃపున సచిదానందూప అహమేవాహమవ్యయహ నశించినటువంటి ఆత్మస్వరూపాన్ని నేనే అసంగోహం ఇవన్నీ ఉన్నవే కానీ వీటికి విడిపడినటువంటి వానికి విడిపడే ఉన్నాను అవి ఉన్నప్పుడు వాటిని ప్రకాశింపజేస్తున్నాను అవ భాషయతి కానీ అలా ప్రకాశింప చేసేటప్పుడు కూడా వాటికి విలక్షణంగానే ఉన్నాను సూర్యవత్ దీపవత్ ఇది క్లియర్ ఇప్పుడు మరణంలో చూశారా దేహము ఎగిరిపోతా ఉంది విలక్షణం ఇంద్రియాలు నువ్వు విలక్షణం ఆత్మవే నీవు అమనస్ మే దుఃఖ రాగద్వేషభయాదయ అప్రాణోహ్యమన శుభ్ర ఇదిశ్రుతిసనా అమనస్వ సు అమనస్త్వాత్ ఇంతకుముందు దేహ అన్యత్వాత్ అమనస్త్వాత్ కాబట్టి అమనస్త్వాత్ మనసు నేను కాదు గనక ఎందుకని మనసును ప్రకాశింపజేస్తూ ఒకటి మనసు జడము ఒకటి మనసు దృశ్యము ఒకటి మనసు లేకపోయినా నేనున్నాను ఒకటి చూడండి ఎన్ని ఉన్నాయి గాఢ నిద్రలో మనసు లేదు కాకపోతే నేనున్నా కాబట్టి మనసు లేకపోయినా నేనున్నానంటే మనసు లక్షణాలు నాకు సంబంధించినవి కావు అమనస్త్వాత్ ఎప్పుడైతే నేను మనసు కాకుండా పోయానో మే దుఃఖ రాగ ద్వేష భయాదయ నా మే ద్వేష రాగ ద్వేష భయాదయ దుఃఖం కాబట్టి అమనస్త్వాత్ మనస్సు ఉంటేనే ఇవన్నీ ఇప్పుడు చూచాం దేహం నేను కాదు అన్నా దేహంలో వచ్చేటువంటి మార్పులు మనకు సంబంధం లేదు ఇంద్రియాలు మనం కాదని తెలుసుకున్నాం కాబట్టి ఇంద్రియాలతో మనకు సంగత్వం లేదు అట్లాగే మనసు ఎప్పుడైతే నువ్వు కాదని నీకు అర్థమైపోతుందో దాని ప్రభావం ఏంటో తెలుసా దుఃఖ రాగాదులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనసుకు సంబంధించినవి కారణం ఆ మనసులో ఇప్పుడు రాగం వచ్చింది నీకు అర్థమవుతుందా లేదా ద్వేషం వచ్చింది నీకు అర్థం నీకు ద్వేషం వచ్చినప్పుడు ఎదుటివాడిని నువ్వు తిట్టకుండా పోవచ్చు అది వేరే విషయం వాడు కొరతాడని భయపెడో మనకంత శక్తి లేఖను వాడి మీద కోపం వచ్చినా కూడా మనం చంపుకోవచ్చు దాన్ని అర్థమవుతుందే కానీ నీకు తెలుసా తెలియదా ఆహా నీలో ఇప్పుడు ద్వేషం ఉందని నీకు తెలుసు నీలో క్రోధం ఉందని నీకు తెలుసు ఇవన్నీ నువ్వు తెలుసుకుంటూ ఉన్నావు సుఖం వచ్చింది అనుకో ఏ కారణం చేతనైనా అది ఎవరి తెలిసేది స్వానుభవం కదా సుఖం వినేయత్వాత్ నువ్వు తెలుసుకుంటూ ఉన్నావు సుఖాన్ని ఎప్పుడైతే సుఖాన్ని నువ్వు తెలుసుకుంటున్నావో సుఖం క్షేత్రం అది ఆడ ఇచ్చాద్వేష రాగ అన్ని క్షేత్రం అని చెప్పడానికి కారణం అదే ఎందుకంటే సుఖం కూడా నీకు తెలుస్తూ ఉంది సుఖం అనుకూలాత్మకం క్షేత్రమేవా దుఃఖం ప్రతికూలాత్మకం తదపి క్షేత్రమేవా కాబట్టి సుఖమైనా నీకు తెలుస్తూ ఉంది దుఃఖమైనా నీకు తెలుస్తూ ఉంది తదపి క్షేత్రం అది కూడా క్షేత్రమే కాబట్టి అమనస్త్వాత్ మే దుఃఖ రాగ ద్వేష భయాదయా నాస్తి అహం క్షేత్రజ్ఞ అహం క్షేత్రజ్ఞ అప్రాణ చూండి ప్రాణం చేయడం సూక్ష్మ శరీరానికి సంబంధించింది నువ్వు స్థూల సూక్ష్మ కారణ శరీరాధ వ్యతిరేక్త ఈ మూడు శరీరాన్ని ప్రకాశింపజేసేటువంటి వాడివి ఆత్మస్వరూపాన్ని నువ్వు సూక్ష్మ శరీరానికి సంబంధించింది ప్రాణం కదా అందువల్ల సాగు అంటే ఏమిటి స్థూల దేహం నుంచి సూక్ష్మ శరీరం పోతా ఉంది దీంట్లో ప్రాణం లేదు అంటాం ప్రాణం ఎందుకని లేదు సూక్ష్మ శరీరానికి సంబంధించింది కనుక సూక్ష్మ శరీరం పోయింది మనం చూశారు కదా క్లియర్గా పోయి చావు అంత అర్థమైపోయింది కాబట్టి నాకు ఇంకా ప్రాణం లేదు చావు లేదు ప్రాణం లేదు చూసారు ఇప్పుడు జన్మలేదన్నాం జన్మలేదు కనుక చావు లేదు చావు లేదు అంటే ప్రాణం లేదు ఆ ప్రాణ నేను ప్రాణం కాదు ఎందుకని నా ప్రాణం పోతా నేను చెప్తున్నా నా ప్రాణం అల్లాడుతుంది అని నేను చెప్తున్నా అర్థమవుతుంది ఈ దేహం నుంచి సూక్ష్మశరీరం పోయిన తర్వాత మళ్ళీ దాన్ని ప్రకాశింపజేసేది నేనే నేను ఉంటేనే సూక్ష్మ శరీరం ఉంది ఇంకో స్థూల దేహాన్ని ధరించి మరొక జన్మకు వస్తాం కాబట్టి నేనున్నా కాబట్టి సూక్ష్మ శరీరం నేను కాను ప్రాణం సూక్ష్మ శరీరానికి సంబంధించింది అప్రాణ ఈ అమనహ మనస్సు లేదు చూడండి ఇంకేముంది మనసులో ఉన్న వికారాలన్నీ కూడాను అయం ద్వేష జ్నేయత్వాత్ క్షేత్రమేవా అయం రాగ జ్ఞేయత్వాత్ క్షేత్రమేవా అయం అసూయ జ్ఞేయత్వాత్ క్షేత్రమేవా ఇవన్నీ నాకు తెలుస్తూ ఉన్నాయి కనుక నేను ఇది క్షేత్రమే కానీ క్షేత్ర అయ్యేందుకు అవకాశం లేదు పోని అవి తెలుస్తున్నా అవి నేనే అనుకుంటావంటే దృష్ట నష్ట స్వభావత్వాత్ దృష్ట నష్ట ఇప్పుడు ఎప్పుడు మన మనసులో చూడండి నేను మన మనసులో ఎప్పుడు రాగమేముంది ఎప్పుడు ద్వేషమేముందే ఎప్పుడు అసూయ ఉందే ఎప్పుడు ప్రేమే ఉందే మారుతూ ఉందా లేదా అలా మారుతూ ఉన్నటువంటి వాటిని నువ్వు తెలుసుకుంటున్నావా లేదా తెలుసుకుంటున్నావు అవి ఉన్నప్పుడు ఉన్నామని తెలుసుకుంటున్నావు లేనప్పుడు లేనువని తెలుసుకుంటున్నావు సుఖం ఉంది దుఃఖం ఉంది అప్పుడు దుఃఖం లేదు అయినా నువ్వు ఉన్నావు దుఃఖం ఉంది సుఖం లేదు అయినా నువ్వు ఉన్నావు అవి లేకపోయినా నువ్వు ఉన్నావు అవి వస్తూ పోతూ ఉన్నాయి ఆగమాపా అవి నువ్వెందుకు అవి అయ్యే అవకాశం లేదు నువ్వే కానీ కాదు అయితే సుఖం పోతే నువ్వు కూడా పోవాలి దుఃఖం పోతే నువ్వు కూడా పోవాలి అదే నీ స్వభావం అయితే అది పోయినా నువ్వు ఉన్నావు అంటే ఆ లక్షణాలు నీవి కావు నీవి కావు కనుక నువ్వు తెలుసుకుంటూ ఉన్నావు జ్ఞేయత్వాత్ అవి నీకు తెలుస్తూ ఉన్నాయి తెలుస్తూ ఉన్నాయి కనుక అవి దృశ్యాలు దృశ్యాలు కనుక అవి జడాలు ఏది జ్ఞానం అక్కడ కాబట్టి అప్రాణి అమనహ దృష్ట నష్ట ఏదైనా అదే కాబట్టి ఇప్పుడు చెప్పండి ప్రాణమహం కాదు మనసు మనం కాదు ఇది ఇవి మొదలైనటువంటివి శృతి శాసనాత్ ఫినిష్ శృతి శాసనాథ్ శృతే శాసనాత్ ఇది ఆ ప్రమాణం సార్ ప్రమాణం శృతి చెప్తా ఉంది వేదం సరేనా ఇంత లాజికల్గా మనం చెప్పాము ఇదంతా వేదమే చెప్తూ ఉంది కాబట్టి మనసు నీవు కాదని తెలుసుకుంటే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అన్నీ పోయినాయి మీకు వేదాంతంతోనే పోతాయి నా మాట వినండి నేను మనసు కాదు అనే భావన రావాలంటే లక్షణాన్ని బాగా అనలైజ్ చేయాలి విశ్లేషించాలి అప్పుడే వస్తుంది లేకపోతే రాదు ఇప్పుడు పరిణామి భావాత్ శాస్త్రం పరిణామి భావాత్ మనసు పరిణామం చెందుతూ ఉంది మారుతూ ఉందా ఒకసారి కోపంగా ఉంది ఒకసారి ద్వేషంగా ఉంది ఒకసారి రాగంతో ఉంది ఒకసారి ప్రేమతో ఉంది ఓసారి సుఖంతో ఉంది ఇది పరిణామి మార్పు చెందుతూ ఉంది పరిణామి భావాత్ అది మార్పు చెందుతూ ఉంటే తెలుసుకుంటూ ఉన్నావు గనక నువ్వు అది అయ్యేందుకు అవకాశం లేదు అంతే ఆద్యంతవత్వాత చూడండి ఆద్యంతాలున్నాయి ఎప్పుడైతే పరిణామి అన్నావో అప్పుడే ఆద్యంతాలున్నాయి ఇప్పుడు ఇచ్చ వచ్చింది అది పోయింది రాగం వచ్చింది అది పోయింది భయం వచ్చింది అది పోయింది సుఖం వచ్చింది అది పోయింది వచ్చేటప్పుడు అది పోయేటప్పుడు అంతం ఆద్యంతాలున్నాయి కాబట్టి మనసులో మీకు ఏ భావాలు కలుగుతుండినా వీటన్నిటికీ ఆద్యంతాలున్నాయి పైగా దుఃఖాత్మకత్వాత ఇవన్నీ శాస్త్రంలో భాష్యానికి వచ్చినప్పుడు పరిణామి భావాత్ దుఃఖాత్మకత్వాత ఆద్యంతవత్వాత ఇవన్నీ లాజిక్ అన్నమాట సపోర్టింగ్ లాజిక్ అర్థమవుతుంది శాస్త్రంలో దుఃఖాత్మకత్వం మనసులో దుఃఖం ఉంది కానీ నువ్వు దుఃఖమా నీ స్వభావం కాదు నీ స్వభావం దుఃఖం నువ్వు దుఃఖం వచ్చినప్పుడు ఉంటావు కానీ నువ్వు ఆనంద స్వభావం కనుక అది అయింది అవకాశం లేదు ఇంకా తర్వాత చెప్పండి ఇంతకుముందు చెప్పినట్టుగా దృశ్యాత్మతయా న్రష్ట మనసు దృశ్యంగా తెలుస్తుంది కానీ ద్రష్ట కాదు ఈ విధంగా చూస్తే అప్రాణ అమన శుభ్రహ శుభ్ర అదే నిర్మలం బ్రహ్మ నిర్మలం शुद्ध इत्यादि श्रुति शाशना श्रुते शासना की मननमें